ఓకే అక్క అందరికీ ప్రైజ్ దొలా పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ అక్కనికృపాలను అప్పుడే పర్యొక ప్రభావ ఇదిగోతండి యోగ్యతని మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి ప్రభావ నిన్ను ఆరాధి సాయంకాల సమయం నిన్ను ఆరాధించి కృపిణించినందుకు వేలాది కోట్ల అస్తుల స్తోత్రాలు ప్రభావ ఇదేనా ఎంత మంచి కోళ్ళేపారు ప్రభావ కానీ ప్రభావ సజీవ లెక్కలో ఉంచి ప్రభావ నిన్ను ఆరాధించి వందనాలు లేసు ప్రభా ఎక్కడి ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని ఉంటారో అక్కడ మీరు ఉంటా దేవుడు ప్రభా ఇదిగోతండి మా మధ్యలో సంచరిస్తున్నందుకు వేలాది కోట్ల అస్తుల స్తోత్రాలు వేసు ప్రభా ఏసు ప్రభా ఇదిగోతండి పాటలు దాని నామం పెంచుకోండి ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభా ఇదిగోతండి ఏసు ప్రభా వాక్యం చూస్తున్న ప్రభావ శ్రీచర్ మారుపరుచుకునే ప్రభా ఇగో తండి వేసు ప్రభా ఏమైనా నాయన మార్గాలు చూపించండి ఒకరు విడిచిపెట్టే కృపను ప్రతి ఒక్కరు దయచండి వేసు ప్రభావ ఇదిగోతండి ఆదిరించండి కనికరించండి జాలు చూపించండి ఏసు ప్రభావ అలాగే తండ్రి విజ్ఞాపం చేస్తే ప్రతి రోజు విజ్ఞాపం చేస్తున్న ఓం ప్రభావ ఇదిగోతండి విజ్ఞాపం చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కారాలు జరిపించండి రక్షణ కార్య జరిపించండి ప్రభావ ఇదిగోతండి గొప్ప సాక్ష్యాలు మేము వినాలి ప్రభావ ఇదిగోతండి మీరే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించండి వేసు ప్రభు ఇదిగోతండి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో ప్రభు మీరు మాట్లాడిన ప్రభావ ఇదిగోతండి అలాగే రావాల్సిన బిడ్డలు త్వరగా నడిపించండి ప్రభా ఇది పోతండి మీరే ఆరాధనంత తోడుండ ప్రభా ఆంత వరకు మీరే తోడుండమని ఏసైనా అడిగడుకున్నా ప్రీతం ఎందుకు అజరేయుడా ఎన్ని యోగాలకైనా ఆ రాజదైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటేదా నజరేయుడా నాయసన్ని యుగాలకైనా ఆ రాజ దైవము నీవేనీ గలమెత్తి నీ కీర్తిని చాటేదా ఆకాశ గగనాలను జనతో కొలచితివి ఆకాశ గగనాలను నీజైనతో కొలచితివీ శూన్యములో ఈ భూవిని వ్రేలాడదీసి నయసయ్యా శూన్యములో ఈ భూవిని వ్రేలాడదీసి న నాయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా ఏసయ్యా ఎన్ని యుగాల కైనా ఆ రాజ దైవము నీవేనీ గలమెత్తి నీ కీర్తిని చాట నజరేయుడాసయ్యా ఆగాద సముద్రాలకు నీవే ఎల్లూ ముద్రాలకూ నీవే ఎల్లు వేసీ జలములలో బడి వెళ్ళిన నన్నెయేసయ్య జలములలో బడి వెళ్ళిన నన్నెయ్య ీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడాసయ్యా ఎన్ని యొగాల కైనా రాజదైవముని వేనీ ఘలమితిని కీర్తిని చాటేదా నచరేయు నాయ్యా శియోనుశిరాగ్రమో నీసింహాసనమాయనా శ్రీయోనుషికరాగ్రమో నీ సింహాసనమాయన సియోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నాయసయ్యా సినులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నాయసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నేడా నాయసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాచ దైవము నీవేన నీ గలమెత్తి నీ కీర్తి చాటేదా చాటెదా థ్యాంక్ యూ సిస్టర్ ప్రెజ్లాడ్ ప్రెజ్లాడ్ అందరికీ సిస్టర్ బ్రదర్స్ అందరి మహాపరిశుద్ధుడుమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా యేసు క్రీస్తు ప్రభువ నా తండ్రి నా దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు దేవా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు గడిచిన కాలమంతా తండ్రి ఈ దినం వరకు దేవ నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు దివారాత్రములు తండ్రి దేవ నా ప్రభు నీ కంటి పాప మమ్మల్ని కాచి కాపాడు తండ్రి ఈ ఈ దినముకు కూడా తండ్రి నీ యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు దేవా తండ్రి ఈ రీతిగా నాయన మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చినాయన నిన్ను ఆరాధించే తండ్రి నిన్ను స్థుతించేవారిగా నీకు ప్రార్థించేవారిగా తండ్రి నీ స్వరం వినులాగిన దేవా నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి భాగ్యమును యోగ్యతను బట్టి దేవ నీకెంతగానో నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు తల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నా దేవా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఉంటారో అక్కడ వారి మధ్యను ఉంటానని చెప్పిన దేవుడో తండ్రి ఆ రీతిగానే మీరు కృపా సత్య సంపన్నుడవై ఉండి దేవ మా మధ్యలో ఉండండి దేవ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం దేవ మాకు అనుగ్రహించండి నా తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ పాదల యద్దకు వచ్చిన నీ స్వరం ద్వారా దేవ మీరు మాతో మాట్లాడండి మేము వినగలిగే చెవులు తండ్రి గ్రహించగలిగిన మనస్సు దేవ సాత్వికముతో తండ్రి ఆ వాక్యానికి లోబడి లాగిన తండ్రి ఎందుకంటే నీ వాక్యమే తండ్రి నీలో మమ్మల్ని జీవింపజేస్తుంది ప్రభ నాయన నీ వాక్యమే దేవ మేము నడవవలసిన మార్గాన్ని త్రోవను చూపిస్తుంది ప్రభ నీ వాక్యమే నాయన మమ్మల్ని మాలో ఉన్న మాలిన్యాన్ని తీసివేస్తుంది ప్రభ మేము ఏ స్థితిలో ఉన్నామో ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తండ్రి నీ వాక్యము అర్థము కాబట్టి దేవ అది మాకు తండ్రి మమ్మల్ని చూపిస్తుంది ప్రభ కాబట్టి తండ్రి అయినా మాలో ఎలాంటి కఠినతనం ఉండొద్దు దేవా ఎలాంటి తండ్రి నీ వాక్యానికి లోబడని జీవితం మాలో ఉండొద్దు దేవ కాబట్టి వింటున్న మా మనోనేత్రాలు విప్పండి మా ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరవండి దేవ ఆ వాక్య తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకున్నలాగిన సహాయం దయచేయండి ఆ రీతిగా దేవా మీ కృప వెంబడి కృపదేవ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే తండ్రి నేను నా తండ్రి మూలముగా జీవించినట్టు నా ఎందున్న వారు నా మూలంగా జీవిస్తారన్నావు ప్రభ కాబట్టి నీలో మేము జీవించాలంటే ప్రభా నీ వాక్యమే తండ్రి నీలో మమ్మల్ని జీవింపజేస్తుంది ప్రభ కాబట్టి మీ స్వరం ద్వారా మాతో మాట్లాడమని ఆ రీతిగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాయన నీ యొక్క ఉద్దేశాన్ని చిత్తాన్ని దేవ మాకు తెలియజేయం ఏసుక్రీస్తు నామంలో తండ్రి నేను అడుగుతున్నాను నా స్వనీత మీద స్వబుద్ధి మీద తండ్రి నేను ఆధారపడకుండా దేవ నా ప్రవర్తన అంతటేందు తండ్రిని అధికారానికి లోబరుచుకుంటారు నీ పరిశుద్ధాత్మతో నేను నిండుకునిన వాడై నైనా నీ యొక్క వాక్యాన్ని వాక్కుని ప్రకటించటకు దేవా నీ సహాయం నాకు దయచేమని నా స్థానంలో నువ్వు నిలబడి వాక్యాన్ని ఉపదేశించి దేవా మాతో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో దేవా నీకు ప్రార్థించి అడిగి తండ్రి ఆమె మనం ఒక నెల కిందట ధ్యానించినాము పర్లోక గురించి కాబట్టి పరలోక రాజ్యము ఏ రీతిగా ఉందంటే ఒక మనుషుడు తన ఆస్తిని తన దాసులను పిలిచి వారికి అప్పగించినట్లు ఉంది కాబట్టి ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు వాణి వాణ్ణి సామర్థ్యం చొప్పున ప్రతి ఆ యజమానుడు ఏం చేసిందంటే తన ఆస్తిని వారికి పంచి పెట్టి దూరదేశ ప్రయాణమై వెళ్ళిపోయిండు కాబట్టి తన యజమానుడు దూరదేశ ప్రయాణమై వెళ్ళిన తర్వాత ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి ఐదు తలాంతులకు మరి ఐదు సంపాదించాడు రెండు తలాంతుల వాడు వాటితో వ్యాపారం చేసి రెంట్కి మరి రెండు సంపాదించాడు కానీ ఒక తలాంతు వాడు తన యజమానుని సొమ్ము భూమి అందులో దాచిపెట్టాడు కాబట్టి దూరదేశ ప్రయాణమై వెళ్ళిన ఆ యజమానుడు మరలా తన దాసుల దగ్గరకు వచ్చి తాను వారికి అప్పగించిన ఆ యొక్క ఆస్తిని లెక్కచూచుకున్నాడు కాబట్టి ఐదు తలాంతులు తీసుకున్న వాడిని అడిగినప్పుడు ఈ ఐదు తలాంతులు తీసుకున్న వాడు అయ్యా నాకు ఐదు తలాంతులు ఇచ్చితివే వాటితో నేను వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించి అని తన యజమానుడితో చెప్పినప్పుడు ఆ మాట విన్న యజమానుడు ఆ దాసుడు పట్ల చలవిచ్చింది ఏంటంటే బలం నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటిల మీద నేను నియమించదను నీ యజమానుని సంతోషములో ను పాలు పొందమని చెప్పాడు అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు అయ్యా ను నాకు రెండు తలాంతులు ఇచ్చితివి కాబట్టి ఆ రెండు తలాంతులతో నేను వ్యాపారం చేసి మరీ రెండు సంపాదించితిని అన్నప్పుడు ఆ యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా ఇవి కొంచెములో నమ్మకముగా ఉంటువి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందదము అని ప్రభు అక్కడ చెప్పింది తర్వాత ఒక తలాంత తీసుకున్నవాడు తన యజమానునితో నువ్వు విత్తని చోట కోయివాడవు చల్లని చోట పంట సమకూర్చుకున్నవాడైన కఠినడు అని నేను ఎరిగినాను కాబట్టి చూడండి నేను వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టినను అన్నప్పుడు దేవుడు చూడు సోమరువైన చెడ్డదాసుడ కాబట్టి సోమరువైన చెడ్డదాసుడ నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట సమకూర్చుకున్నవాడైన కఠినని నువ్వు ఎరిగినప్పుడు నా సొమ్మును సహకారుల యద్ద ఉంచినప్పుడు నేను అప్పుతో సహా వడ్డీతో సహా తీసుకునేవాణ్ణి కదా అని చెప్పి ఆ యజమాను చీకటి గల బిలములోనికి త్రోసివేసి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటది కాబట్టి ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్కప్పజెప్పాల సజీవలమై ఉన్న మనము కాని మృతులై ఉన్న గాని ఈ సృష్టిలో చూడండి ప్రతి ఒక్కరూ ఒక దినము దేవుడు మనందరి కొరకు ఆయన ఏర్పరచండి ఒక సమయం ఉంది ఒక గడియ ఉంది ఆ దినము ఆయన సింహాసనుడై ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఆయన ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడాలా కాబట్టి దేవుడు ఎట్లయితే ఈ ఉపమానము అది ఒక దినము అది రియాలిటీ లాగా మనం ముందుంటుంది కాబట్టి మన తలాంతుల విషయంలో మనం ఏరీతిగా ఉన్నాము అని ప్రభు ఒక నెల రోజుల కిందట ధ్యానించినప్పుడు అలాగే పరలోక రాజ్యము ఎట్లా ఉందంటే పది మంది కన్నికలను పోలి ఉన్నది కాబట్టి వారిలో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేనివారు ఈ బుద్ధి కలిగిన వాళ్ళు తమ దివిటీలను సిద్ధపరుచుకొని తమతో నూనె తీసుకొని పోయినారు కానీ ఈ బుద్ధి లేని కన్యకలు తమ దివిటిలతో పాటు నూనె వీరు తీసుకొని పోలేదు కాబట్టి పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళేం చేసినారు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని కన్యకలు వీళ్ళిద్దరూ కునికి నిద్రించినప్పుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్ల కుమారుడు వస్తున్నాడన్న ఒక స్వరం వినగానే వెంటనే లేచి ఈ బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటిలతో పాటు నూనె తీసుకొని పోయినారు కాబట్టి వారు ఆయనని ఎదుర్కొన్నారు కానీ బుద్ధి లేని కన్యకలు తమతో పాటు దివిటిలతో నూనె తీసుకొని పోలేదు కాబట్టి వీరు బుద్ధి కలిగిన కన్యకల్ని అడిగినప్పుడు వారు మీకు మాకు చాలదు కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళకి ఎక్కడ అమ్మేవారు ఎక్కడ ఆ నూనె ఇచ్చేవారు దొరకలేదు అప్పుడు వారు మరలా చూడండి పెళ్లి కుమారుడు దగ్గరికి వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడిగినప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనని దేవుడు వారితో చెప్పాడు కాబట్టి ఆ దినము అది ఏ గడియో మనకు తెలియదు కనుక దేవుడు మనల్ని మెలుకువగలిగి ఉండమన్నాడు కాబట్టి దేవుడు ఏం చెప్పాడు మీ నడుములు కట్టుకొని ఉండండి మీ దీపములు వెలుగుచుండని ఇడి ఇలా ఏ దాసుడైతే తన యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఉంటాడు ఆ దాసుడు ధన్యుడని చెప్పాడు ఆయనే వారికి భోజన పంక్తిలో కూర్చుండబెట్టి వారికి ఉపచారం చేస్తాడంట దేవు కాబట్టి మనం చూసినాము ఒక యజమానుడు తగిన వేళ తన ఇంటి వారికి ఆహారం పెట్టుటకు నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు కాబట్టి ఈ యజమానుడు ఆలస్యం చేస్తుండని అతని దాసుడు ఏం చేసిండు తిని త్రాగి తన దాసులను కొట్టి వాడు ఎరుగని గడియలో ఆ యజమానుడు వచ్చి వాని నరకములో వేసినట్టు మనం చూసింది అక్కడ ఏడుపును పండ్లు కొరగట ఉంటది ఎందుకంటే ఆ యజమానుని చిత్తం ఎరిగి కూడా ఈ దాసుడు ఏం చేసిండే సిద్ధపడలేదు ఇది నెల రోజుల కిందట ధ్యానించం కాబట్టి ఈరోజు మన యజమానుడు ఏసుక్రీస్తు ప్రభువు కాబట్టి ఆయన చిత్తము ఎరిగి ఈరోజు మనం సిద్ధపడుతున్నామా అయన చిత్తం ఎరిగి ఆ చిత్తానికి దేవునికి ఈరోజు మనము ఆయన పిలుపుకు లోబడగలుగుతున్నామా ఆ రీతిగా దేవునికి ఈరోజు మనం నమ్మకమైన వారిగా దేవుని పరిచర్యలో నమ్మకమైన వారిగా దేవుడు నీకిచ్చిన తలాంతల విషయంలో నమ్మకమైన వాడిగా అలాగే నీకు దేవుడు ఈ లోకానికి నిన్ను వెలుగుగా పెట్టిండు కాబట్టి ఈరోజు నీ దివిటి అంటే నీ శరీరమే ఒక దివిటి అన్నట్టు మనము పరిశుద్ధాత్ముని ఆలయము కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడో అప్పుడే మనం వెలిగించబడతాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో మన దివిటిలో మనలో ఉండకపోతే నూనె అంటే అభిషేకం కాబట్టి అభిషిక్తుడు పరిశుద్ధాత్ముడు కాబట్టి ఈరోజు నిజంగా ఆ రీతిగా దేవుని కొరకు మనం వెలగలుగుతున్నామా చీకటిలో ఉన్న ప్రజలు ఆ దినము ఏ సుప్రభు చూసి చూడండి ఆ వెలుగుని చూడగలిగినారు ఈరోజు నీలో ఉన్న వెలుగు ఈ లోకంలో ఉన్న చీకటి చూడగలుగుతున్నారా అని మన ప్రభు మనతో మాట్లాడండి ఇవి ఎందుకు ప్రభు జ్ఞాపకం చేస్తాడంటే ఇది ప్రతిది ఒక దినము ఒక గడియ మనం ఎదుర్కొంటాము ఇది మన జీవితంలో జరుగుతుంది ఆ గడియ అది సమీపంగా ఉంది కాబట్టి ప్రభు మరలా మరలా ఇవి మనకు జ్ఞాపకం చేస్తాడు చెవులు గలవాడు దేవుడు చెప్తున్న దాన్ని గ్రహిస్తాడు కాబట్టి గత రెండు వారాల మనం ఎలా చూసినామంటే పరలోక రాజ్యము ఎలా ఉందంటే సముద్రములో చేపలు పట్టిన సముద్రములో నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది కాబట్టి ఎప్పుడైతే ఆ చేపలు పట్టిన వలను ఆయన ధరికి లాగి కూర్చుండి మంచి వాటినేమో గంపలో వేస్తుండు చెడ్డ వాటినేమో బయట తీసి పారవేస్తుండు అవి ఎండిపోయి అగ్నితో కాల్చివేయబడతాయి కాబట్టి అలాగే యుగ సమాప్తి ఎందు జరుగుతుంది అన్నాడు దేవుడు ఎందుకంటే దేవదూతలు వచ్చి నీతి నుండి దుష్టులను వేరుపరుస్తారు కాబట్టి యేసుప్రభు తన శిష్యులు తడుగుతున్నడప్పుడు వీటన్నిటిని మీరు గ్రహించిండ్రా ఈరోజు మన జీవితంలో మనము ఎంత మట్టుకు ఈ వాక్యాలను మనం గ్రహించుకోగలుగుతున్నాం ఎవరికి వాళ్ళే తీర్మానించుకోవాలి అలాగే పరలోకరాజ్యము చూడండి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాండు ఆ నాటిన వ్యక్తి దాని పండ్ల కాల సమయం అప్పుడు దానిలో ఫలాన్ని వెతకడానికి వచ్చినప్పుడు ఏమీ దొరకతలేదు అలా మూడు సంవత్సరాలు ఆయన వెతికినప్పుడు ఫలం లేదు కాబట్టి ఆ వ్యక్తి ఏం చేసిండు ఈ చెట్టును నరికివేమన్నప్పుడు చూడండి అతడు ఏం చేస్తాడు ఎసు అక్కడ ప్రభువా ఒక సంవత్సరము గడువు నేను ఎరువేసి దాని చుట్టూ కంచి వేసి లోతుగా త్రవి దాని కొరకు నేను ప్రయాసపడతా ఈ సంవత్సరం కూడా ఇది ఫలించకపోతే దీనిలో ఫలం రాకపోతే అప్పుడు నరకవేమంటాడు అలాగే ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి ఉన్నాడు కాబట్టి గోధుమలనేమో దేవుడు కొట్టులో పోసుకుంటున్నాడు అలాగే పొట్టునేమో ఆయన కాల్చి వేస్తున్నాడు కాబట్టి చూడండి కాబట్టి దేవుని దినము ఆయన ఉగ్రత దినము ఒక గడియ ఒక సమయం దేవుడు పెట్టిండు కాబట్టి మనము ఆయన మనకి విదించిన ఆ యొక్క న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి వినయముతో దేవుణ్ణి మనం వెతకాల ఎప్పుడైతే మనం వినయముతో దేవుణ్ణి వెతుకుతామో ఉగ్రత దినమందు మనం దాచపడతాం అదే ప్రకటన గ్రంథంలో మనం చూసినాం ఆ నాలుగు దూతలు గట్టిగా పట్టున్నప్పుడు సజీవుని ముద్రగలక దూత రావడము తమ దాసులను నొసల ముద్రించుకున్న వారికి ఈ చెట్టుకైనా ఈ భూమికైనా హాని చేయొద్దని చెప్పి తన దాసులను ముద్రించుకోవడము ఆ లెక్క మనం చూసినాం లక్ష నలభై నాలుగు వేల మంది గురించి వీరెలా ఉన్నారు ఈ భూలోకంలో ఆయన కొరకు ప్రథమ ఫలముగా కొనబడిన వారు కాబట్టి వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరు అనిందులు వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు గొర్రపిల్ల ఎక్కడుంటే అక్కడికెల్లా పోవచ్చు ఆయనను వెంబడించేవారు కాబట్టి ఇది గత నెల కిందట ఈ వాక్యాలు ధ్యానించినాం కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడే వాక్యం ఏంటంటే మత్తాయసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనము మత్తాయసు వార్త అధ్యాయము ఇరవై మూడో కావున పరలోక రాజ్యము తన దాసులు యద్ద లెక్క చూచుకొని గోరిన ఒక రాజును పోలి ఉన్నది కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యము దేవుడు ఏ రీతిగా పోలుస్తుందంటే ఒక రాజు తన దాసులు దగ్గర లెక్క చూచుకుంటున్నాడు కాబట్టి ఈ ఉపమానము ఈ వాక్యము ప్రభు ఎందుకు చెప్పిందంటే దానిక ముందు మత్తాయి సు వార్త అధ్యాయము ఇరవై ఒకటో ఆ సమయము నా పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడు మారులు మట్టుక అని అడిగిన కాబట్టి పేతురు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసు క్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడలా నేను ఎన్ని మారులు అతన్ని క్షమించాల ఏడు మారుల మట్టుక అని అడిగినప్పుడు యేసు ప్రభు పేతులతో ఇచ్చే సమాధానం ఏంటంటే అందుకు ఏసు అతనితో ఇట్లని ఏడు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను చూడండి ఏడు మారుల మట్టుకు కాదు డెబ్బది ఎల్ల మారుల మట్టుకని నితో చెబుతున్నాను కాబట్టి పరలోక రాజ్యము చూడండి ఎట్లా ఉందంటే క్షమించే హృదయం ఈరోజు దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అందుకు యేసు ప్రభు పేతురు అడిగిన దాన్ని బట్టి ఉపమానం చెప్తున్నాడు పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకునిన ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూచుకొన్న మొదలు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్కు తేబడిను కాబట్టి ఆ యజమాన్ ఆ రాజు ఎవరో మనకు తెలుసు ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్కు తేబడ్డాడు అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనందున వాని యజమానిని చూడండి వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడు కాబట్టి ఈ రాజు దగ్గర ఈ దాసుడు ఎలా ఉన్నాడు పదివేల తలాంతులు అప్పు తీసుకున్న ఉన్నాడు ఈ అప్పు తీసుకున్నవాడు ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ రాజు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అతని దగ్గర ఆ అప్పు తీర్చడానికి ఏమీ లేకపోవడం వల్ల ఈ రాజు ఏమంటుడు అతనిని అతని భార్యని అతని పిల్లలను అతని కలిగినది యావత్తు ఏదున్నా కానీ చూడండి అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించిండు ఎవరితోటి అప్పు తీసుకున్న వ్యక్తితో కాబట్టి ఆ దాసుడు అతను ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకునుము కాబట్టి ఈ వ్యక్తి ఆ రాజు దగ్గర అప్పు చేసేడు అప్పి ఆ అప్పు తీర్చు ఆ అప్పు తీర్చడానికి ఇతని దగ్గర ఏమీ లేదు కాబట్టి తన అప్పు రాజు ఏమంటుడు తనని తన భార్యను తన పిల్లలను తనకు కలిగిన సమస్త యావత్తును అమ్మివేసి నా అప్పు తీర్చమని ఆయన ఆజ్ఞాపించింది అలా ఆజ్ఞాపించినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు ఆ యజమానుడు ఎదుట సాగిల అది వినయం అన్నట్టు కాబట్టి మనము కూడా దేవుని ఎదుట సాగిల కాబట్టి ఈ వ్యక్తి సాగిల పడి ఆ యజమానుడికి ఏమంటాడు నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయ్యూ చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను కాబట్టి ఎప్పుడైతే యజమానుడు ఎదుట ఈ అప్పు తీసుకున్న ఈ దాసుడు ఆ అప్పు తీర్చలేకపోవడం వల్ల తనను తన పిల్లలను తన భార్యలను భార్యను అమ్మి తన కలిగిన సమస్త యావత్ను అమ్మి అప్పు తీర్చమన్నప్పుడు ఆజ్ఞాపించినప్పుడు ఇతను ఏం చేసిండు ఆ రాజు దగ్గర సాగిల పడ్డాడు ఎందుకంటే సాగిలపడి కనికరం చూపిస్తాడేమో ఈ అప్పు నేను తీర్చలేకపోతే ఈ అప్పును తీసివేస్తాడేమో నన్ను క్షమిస్తాడేమో అని ఈ వ్యక్తి ఏం చేసిండు ఈ దాసుడు ఆ యజమానుని ఎదుట సాగిలపడ్డాడు కాబట్టి ఎప్పుడైతే ఈ అప్పు తీర్చలేని ఈ వ్యక్తి తన ఎదుట సాగిల పడి తనను ముక్కి నా ఎడలా ఓర్చుకునుము అని ఎప్పుడైతే అడిగినప్పుడు ఆ యజమానుడు ఈ అప్పు తీసుకున్న వ్యక్తి పట్ల ఆయన కనికెర పడ్డాడు కనికెర అప్పు కూడా ఉన్నదాన్ని క్షమించి వాణిని విడిపించను కాబట్టి ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము యసుక్రీస్తు ప్రభువు ఆ యజమానుడు ఆ రాజులాగా ఉన్నాడు ఆ దాసులు లాగా నువ్వు నేను మనమున్నాము కాబట్టి మనము చేసిన దాన్ని బట్టి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను మొక్కి క్షమించమని ఆయన కనికరం పొందుకున్నప్పుడు దేవుడు ఏం చేసిండు మనల్ని క్షమించండి అది మన పాపాలైనా మన అతిక్రమాలైనా మన వ్యసనాలైనా మన దోషాలైనా మనం చేసిన హేయమైన వాటిని బట్టి అపవిత్రమైన వాటిని బట్టి వ్యర్థమైన వాటిని బట్టి కాబట్టి వీటన్నిటినీ అయన జ్ఞాపకం చేసుకున్న కొండ ఆయన కనికరము గలవాడు కాబట్టి ఆయన కరుణా సంపన్నుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయన కృపా క్షమాపనలు గల దేవుడు కాబట్టి ఈ వ్యక్తి పట్ల దేవుడు జాలిపడ్డాడు తనను దేవుడు క్షమించండు అలా క్షమాపణ పొందిన ఈ వ్యక్తి స్వభావం మనం ఇప్పటి దేవుని స్వభావం చూసినాం ఇప్పుడు ఈ క్షమాపణ పొందిన ఈ వ్యక్తి ఈయన స్వభావం ఎలా ఉంది అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులను ఒకని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనను చూడండి ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర అప్పు తీర్చుకున్నప్పుడు అప్పు తీరవలేనప్పుడు ఏం చేసిండు ఆ యజమానుడు నిన్ను నువ్వైనా అమ్ముకో నీ పిల్లలు నీ భార్య నీ సమస్త యావత్ అమ్మి అప్పు తీర్చమన్నప్పుడు ఈ వ్యక్తి సాగిల పడ్డాడు ఎక్కడ కూడా దేవుడు ఈ రీతిగా అన్యాయము చేయలేదు కానీ ఈ వ్యక్తి ఉన్నాడు తనకు ఇంకొక వ్యక్తి అప్పు ఇవ్వాలి కాబట్టి ఆ అప్పు తీసుకున్న వ్యక్తిని చూచి వెంటనే వెళ్ళి వాని గొంతు పట్టుకొని నువ్వు అచ్చి ఉన్నది చెల్లింపు అనేను వాని తోడిదాసుడు సాగిల పడి ఏది ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గర ఎట్లయితే సాగిల పడ్డాడో అప్పు చెల్లించలేక ఇతని దగ్గర తీసుకున్న అప్పు తీసుకున్న వ్యక్తి కూడా అలాగనే ఈ వ్యక్తి ఎదుట సాగిలపడి నా ఎడలా ఓర్చుకునము ఈ వ్యక్తి ఎట్లయితే తన యజమానుడు దగ్గర సాగిలపడి మొక్కి నా ఎడలా ఓర్చుకోమన్నాడో ఈ వ్యక్తి దగ్గర తీసుకున్న ఇంకొక వ్యక్తి అదే విధానము ఇక్కడ జరుగుతుంది ఎందుకు ఈ ప్రభు ఈ వాక్యం చెప్తుందంటే ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలించుకోమని చూడండి తోడి దాసులు సాగిలపడి నా ఎడలా ఓర్చుకునము నీకు చెల్లించదనని వాని వేడుకొనిను గాని వాడు ఒప్పుకొనగా అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను ఎందుకు యస్సు ప్రభు మతాయసు వార్త ఏడో అధ్యాయం ఇరవై వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామాన ప్రవచించలేదా నీ నామాన దయ్యాలు వెల్లగొట్టలేదా నీ నామాన అద్భుతాలు చేయలేదా చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ నుండి పోండని ఎందుకన్నాడంటే ఇది అక్రమం కాకపోతే ఏంది ఇది అన్యాయం కాకపోతే ఇది ఏంది ఇది దుర్మార్గముతో కూడింది కాకపోతే ఏంది ఈరోజు లేరా దేవుని బిడ్డలు ఈరోజు లేరా నేటి సేవకులు క్రైస్తవులు నువ్వు దేవుని దగ్గర నీ అతిక్రమములు ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరం వల్ల కనికరం దేవుడు కాబట్టి ఆయన కనికరము నీ పట్ల చూపించినప్పుడు ఆ కనికరం పొంది ఆయన ద్వారా నువ్వు క్షమాపణ పొందినప్పుడు అదే విధంగా నువ్వు ఇతరుల పట్ల అలాంటి కనికరమును నువ్వు చూపించగలుగుతున్నావా ప్రభు నిన్ను క్షమించిన ప్రకారము ఈరోజు నువ్వు నీ జీవితంలో ఎదుటి క్షమించగలుగుతున్నావా ఇది దుర్మార్గము కాకపోతే ఏంది ఇది అన్యాయం కాకపోతే ఏంది కాబట్టే అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ చూడాల మీరు నామంలో ప్రవచించినా నాకు ఇష్టం లేదు మీరు నామంలో ఏమి చేసినా ఎన్ని చెప్పుకున్నా ఏ రోజు కూడా మీరు నన్ను పోలి నడుచుకున్నవారు కాదు మీరు ఈరోజు నువ్వు దేవుణ్ణి పోలి నడుచుకున్నవాడవైతే దేవుడు నిన్ను క్షమించండు నీ వాటిని వేటిని ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఆయన కనికరము నీ పట్ల చూపించినప్పుడు ఆ కనికరం పొందుకున్న నువ్వు ఈరోజు నీ జీవితంలో ఇతరుల పట్ల నువ్వు కనికరం చూపలేదంటే ఈరోజు నువ్వు ఒక వేషధారకుడివి నువ్వు ప్రవచించినా అద్భుతాలు చేసినా దెయ్యాలు వెళ్ళగొట్టినా నువ్వు వ్యర్థుడవే ఈరోజు అలాంటి వ్యర్థులు ఈరోజు మనలో ఉన్నారేమో ఒకవేళ అలాంటి స్వభావము అలాంటి గుణం ఈరోజు మనం కలిగి ఉన్నామేమో నీ భక్తిని బట్టి నీ నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి కాదు నీ క్రియలను బట్టి తీర్పు ఉంటది ఎంత భక్తి పరుడు కావచ్చు ఎంత ప్రార్థనా పరుడు కావచ్చు ఎంత విశ్వాసి కావచ్చు ఎంత గొప్ప సేవ కూడా ఉండొచ్చు దేవునికి అది కాదు విధానం ఆయనకు కావలసిన విధానము ఆయనని పోలి నడుచుకున్న వారు కావాల ఆయన అడుగు జాడల ఎందు ఉన్నవారు కావాల ఆయన మనసు కలిగిన వారు కావాల ఆయన ప్రేమ గలిగిన వారు కావాలి ఆయన మనసు జాలిగల మనసు కాబట్టి మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన ఎడలా తన ప్రేమ చూపించండు దేవుడు కాబట్టి కరుణా సంపన్నుడై ఉండి దేవుడు మనల్ని ప్రేమ చేత రక్షించుకున్నాడు చూడండి కాబట్టి ఈ వ్యక్తి తన యజమానుడు దగ్గర తాను ఆ అప్పు తీర్చలేనప్పుడు ఆ తీర్చలేని అప్పును బట్టి ఆ యజమానుడు ఎదుట సాగిలపడ్డాడు ఆయనకు మొక్కిండు ఆయన కటాక్షము కొరకు ఆయన కరుణ కొరకు శరణోరిండు ఆ రీతిగా ఆయన ద్వారా కనికరము పొంది క్షమాపణ పొంది ఈరోజు అలా పొంది ఉన్న ఈ వ్యక్తి ఈరోజు ఇతరుల పట్ల అది చేయలేకపోతుంది ఇది నేటి క్రైస్తవుల యొక్క దౌర్భాగ్యం నువ్వు దౌర్భాగ్యుడువు దిక్కి మాలిన వాడవు అని యశు ప్రభు ఎందుకు చెప్పిండు ప్రకటన గ్రంథం ఈరోజు లేరాల సేవకులు లేరాలా ఈరోజు మనలో అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటే ఇది నీకు ఎంత మాత్రము యోగ్యము ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశించుటకు నువ్వు అనర్హుడవు నువ్వు అనర్హుడవు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునడానికి ఫలాంతులో ఇచ్చిన వాడు ఎట్లయితే అభివృద్ధి వాడు అనర్హుడు నీలో చెడుతనం ఉంటే నువ్వు అనర్హుడం నీ యజమానుని చిత్త మెరిగి కూడా నువ్వు సిద్ధపడని నువ్వు పరలోక రాజ్యానికి అనర్హుడవు ఈరోజు అలానే దేవుని దగ్గర కనికరం పొంది క్షమాపణ పొంది ఈరోజు నువ్వు నీ జీవితంలో ఇతరులను క్షమించలేని క్షమించలేని వారం అయితే మీరు అనర్హులు ఈ లోకంలో ఉన్నవారు ఆ రీతిగా దేవుని వాక్యం ఎదుట అందరూ సమానులే చెప్పే నేనైనా వినే మీరైనా ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడైనా ఎవడైనా ఆయన ఎదుట ప్రతి ఒక్కరూ సమానులే ఎందుకంటే దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు కాదు మన ప్రభు ఇది మనం గ్రహించుకోవాల ఆయనలో పక్షపాతం లేదు ఆయనలో భేదము లేదు ఆయనలో ఎలాంటి తారతమ్యం లేదు అందరి పట్ల ఆయన ఒక్కటేలాగా ఉన్నాడు చూడండి కాబట్టే ఈరోజు ఉన్న దాసులు దేవుని సేవకులు దేవుని బిడ్డలు ఆయన నామాన ఎన్ని చేసినా ఆయనని పోలి నడుచుకున్న వారు కాదు అందుకు వేరొక యేసును వేరొక ఆత్మను వేరొక బోధను వెంబడించే వాళ్ళు ఏసు ప్రభుని పోలి నడుచుకోవడము అసాధ్యము ఏసు ప్రభు చెప్పిన బోధ విని పాటించడం వారికి అసాధ్యము కాబట్టి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగలేదు ఎందుకంటే ఏ రోజు కూడా నువ్వు నన్ను పోలి నడుచుకున్న వాడవు నువ్వు కాదు కాబట్టి మతైసు వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఒకట కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడ్డరు ఎవరు తనతో ఉన్న తోడిదాసులు చూచి ఎందుకంటే దుఃఖం ఎందుకు వచ్చింది ఇంత దుర్మార్గం ఇది ఇది అన్యాయం ఇది ఇతని చూసిన వారు ఇతను తన యజమానుడి పట్ల సాగిల పడి ఆయనను వేడుకొని ఆయన ద్వారా కనికరం పొందుకొని ఆయన ద్వారా తన అప్పు తీర్చుకొని ఆయన ద్వారా క్షమాపణ పొందిన ఈ వ్యక్తి తనకు వేరొక వ్యక్తి అప్పు తీర్చలేనప్పుడు ఈ వ్యక్తి ఎట్లయితే యజమానుడి ఎదుట సాగిలపడి మ్రొక్కి ఓర్చుకోనమని ప్రయాసపడ్డాడో అలానే ఇంకొక వ్యక్తి నీ ఎదుట అలా ప్రయాసపడితే నువ్వు నీ యజమానుడి దగ్గర పొందిన కటాక్షము కరుణ నువ్వు నీ నీ దగ్గర తీర్చుకున్న వాడి పట్ల నువ్వు కరుణ కటాక్షం చూపించలేకపోతేవి ఈరోజు లేరు అలాంటి వారు ఇది మర్మముతో కూడిన బోధో కాదో అది నువ్వు తీర్మానించుకో కానీ ఇది మర్మమే ఎందుకంటే ఇలా నువ్వు క్షమించలేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి అనర్హుడవి దానిని స్వతంత్రించుకోలేని ఇది మాత్రము మర్మము ఇది సత్యం ఒక దినము నీ కన్నులు విప్పబడ్డప్పుడు తెలుస్తుంది అప్పుడు ఏసుప్రభుని ఎదుట సింహాసనం మీద కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఆ రోజు నేను ఎంత పొరపాటు చేసినానని చూడండి మత్త వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై వచనంలో అప్పుడు వాని యజమానుడు వాణిని పిలిపించి చెడ్డదాసుడా ఎట్లా ఉంది పరలోక రాజ్యము సముద్రంలో చేపలను పట్టే నానా విధమైన చేపలను పట్టే వలలాగుంది మంచివి గంపల ఉన్నాయి చెడ్డవి కాబట్టి చెడ్డవి అంటే ఇవే ఒకరిని క్షమించలేకపోతే నువ్వు చెడ్డవాడి చెడుతనం కలిగిన వాడి నువ్వు అన్యాయస్తుడివి నువ్వు దుర్మార్గుడివి నువ్వు వంచకుడివి ఎందుకంటే నువ్వు ప్రభు ద్వారా క్షమాపణ పొందినట్టు నువ్వు ప్రభు ద్వారా ఆయన కనికరం పొందినట్టు ఈరోజు అదే క్షమాపణ అదే కనికరము నువ్వు ఎదురుట వారిని నిన్ను వల్లని కాబట్టి అప్పుడు వాని యజమానును వాని పిలిపించి చెడ్డదాసుడా నువ్వు నన్ను వేడుకొంటివి గనుక కాబట్టి నువ్వు ఈరోజు మనం కూడా మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాము ఎన్నో అపరాధాలు చేస్తూ పాపాలు చేస్తూ దేవునికి విరోధమైన చేసినప్పుడు ఎంతగానో దుఃఖముతో కన్నీటితో ప్రభు నా పాపాలు క్షమించయ్యా నా అతిక్రమాలు క్షమించయ్యా నా వ్యసనాలు క్షమించాయా నా దోషాలు క్షమించాయ్యా నా పట్ల కనికరం చూపించయ్యా నన్ను క్షమించాయా నాకు సహాయపడయ్యా అని కన్నీళ్లు విడుస్తూ దుఃఖముతో ఉపవాసాలుండి ప్రార్థించి నువ్వు వేడుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమించినప్పుడు ఈరోజు అదే ఇతటి వారి పట్ల ఈరోజు మనం చేయగలుగుతున్నాము ఇక్కడ తెలుస్తుంది కదా వేషదారులు ఎవరో దేవుని నిజమైన బిడ్డలు ఎవరో కాబట్టి అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయూ క్షమించి నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసు కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను నువ్వు నా దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు నేను నీ పట్ల జాలి పడ్డాను కాబట్టి నా అప్పు కూడా తీసుకోకుండా అప్పును కూడా నేను క్షమించినాను నీకు నిన్ను నేను చెరసల్లో వేయాల్సింది నేను నిన్ను చరసల్లో వేయకుండా నిన్ను విడుదల చేస్తే ఆ రీతిగా నువ్వు కృతజ్ఞత పొందుకున్న నువ్వు ఎదుటి పట్ల ఇది చేయలేకపోతేవే నేను నీ పట్ల గొంతు పట్టుకొని చెరసాల్లో వేసి ఇంత అన్యాయంగా నేను చేయలేదు కదా కానీ నువ్వేం చేసిన కాబట్టి ఈరోజు నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసును కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపడి తనకు అచ్చియున్నంతయూ చెల్లించు వరకు బాధపరుచు వారికి వారిని అప్పగిచ్చాను శ్రమ పడాల్సి వస్తుంది ఈరోజు మన జీవితంలో ఒకవేళ శ్రమ పడుతుంటే బాధపడుతుంటే ఈరోజు నువ్వు గ్రహించుకోవాలా నేను ఎవరినన్నా క్షమించలేకపోయినానేమో నా జీవితంలో ఎవరినన్నా చూసి నేను ద్వేషిస్తున్నానేమో ఎవరినన్నా చూసి ఈరోజు వాడిని చూసి నేను వ్యసన పడుతున్నానేమో కాబట్టి ఈరోజు నాకు ఈ బాధ కలిగిందేమో అని ఎవడు గ్రహించుకో అలా ఎవడు చెప్పడు కూడా చూడు దేవుడు బాధ పరిచే వారికి అప్పగిచ్చాడు అంటే వాడిని శ్రమల పాలు చేసింది ఎందుకంటే వాడు ఆజ్ఞ అతిక్రమిచ్చిండు కాబట్టి చూడండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ కదా అది ఈరోజు ఆజ్ఞ ఎవడు పాటిస్తున్నాడు ఎవడు ఆజ్ఞను గైకుంటున్నాడు మాటకే పొరుగువాడు అంటాం ఏ రోజు కూడా పొరుగువాడి పట్ల మన ప్రేమ మనం చూపించం కాబట్టి మత్తాయి సువార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఐదు మీలో ప్రతి వాడును చెప్పే దిలీ బ్రదర్ అయినా వినే ఎవరైనా ఈ లోకంలో ఉండే సువార్థికులైనా కాపరులైనా ఉపదేశకులైనా ప్రవర్తలైనా అపోస్తులైనా రెవరెండ్లైనా బిషపులైనా నువ్వు లక్ష సంఘం గలవాడివైనా నువ్వు చిన్న సంఘం గలవాడైనా నువ్వు ఎవడివైనా దేవుని వాక్యం ముందు ఒక్కడివే ఈ లోకంలో నీకు గుర్తింపు ఈ లోకంలో నువ్వు గొప్పవాడివి అనుకోవచ్చు కానీ దేవుని ఎదుట నువ్వు ఆయన పాదాల యొద్ ఉన్నవాడివే ఏ రోజైనా ఆ పాదం నీ మీద పడితే నువ్వు కనుమరుగైపోతావు ఈరోజు అలాంటి ఎంతో మంది కను కనుమరుగైన ఉన్నారు కేవలం అవిధేయత చూపించడం వల్ల దేవుని ప్రకారంగా ఆయనని పోలి నడుచుకోకపోవడం వల్ల గర్వించడం బట్టి ఇది గర్వం కదా అహం కదా అతిశయం కదా అలాంటి వారిలో ఎక్కడ జాలుంటుంది అలాంటి వారిలో ఎట్లా కనికరం ఉంటది కాబట్టి మీలో మనలో ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించే వారిలో ప్రతి వారిలో వాళ్ళు విశ్వాస అయినా గావచ్చు వాడు ఎవడైనా కానీ అన్యుడైనా విశ్వాస అయినా సేవకుడైనా ఆ వ్యక్తి యొక్క పొజిషన్ ఏదైనా అది పెద్దదైనా చిన్నదైనా ప్రతి ఇది పాటించాల లేకపోతే ఏమవుతుందో చూడండి మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా హృదయంలో నిండి రావాల కొంతమంది పైకి మాట్లాడతా హృదయంలో ఏదో ఉంటుంది కపటము చూపి నరహత్య చేయడం మనం కీర్తనకారుడు చెప్తాడు కపటము చూపి నరహత్య అంటే హృదయపూర్వకంగా ఆ క్షమించో కానీ పైకి మాత్రం నవ్వుతూ పైకి మాత్రం మంచిగా మాట్లాడతాం అతని పట్ల ఏమీ లేనట్టు ప్రవర్తిస్తున్నా నీ హృదయంలో ఆ వ్యక్తి పట్ల వ్యసనము ద్వేషము అసూయ ఈర్ష్యలు పగలు శత్రుత్వాలు పెట్టుకుంటారు ఓరవలేనితనం ఆ వ్యక్తిని సహించలేనితనం నువ్వు కపటం గలవాడవన్నట్టు కపటదారులు వేషదారులు వీళ్ళు నిష్కపటులు కాదు వీళ్ళు కపటులు నీ మాట అవునంటే అవును కాదు క్షమిస్తే క్షమించు కపటను చూపి మరి నరహత్య జరిగిస్తారు అలాంటి నరహత్య జరిగించేవాళ్ళు ద్వేషిస్తే నువ్వు నరహంతకుడివి ఎవడైనా తన సహోదరుణ్ణి ప్రేమించానని చెప్పి అతనిని ద్వేషించిన ఎడల వాడు నరహంతకుడగును ఏ నరహంతకుడి నిత్య జీవం ఉండదని మీరు ఎరుగరా కాబట్టి ఎవడిని ద్వేషిస్తే వాడిని నువ్వు హత్య చేసినట్టు అది ఆజ్ఞ అతిక్రమిస్తే అది ఒక పాపం దానివల్ల వచ్చు జీతం మరణం కాబట్టి నిత్య జీవంలోకి ప్రవేశించరు కానీ ఏసు ప్రవేశం చేసిండి మనల్ని మరణంలో నుండి నిత్య జీవంలోకి ప్రవేశింపజేసి కాబట్టి ఎవరినైనా హృదయపూర్వకంగా నువ్వు అతన్ని క్షమించాలా నువ్వు హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని క్షమిస్తున్నావా లేదా ఆ క్షమించే నువ్వు క్షమించే వ్యక్తికి కూడా తెలియదు నిన్ను చూసేవాడు ఎవరికి తెలియదు కానీ ఒక వ్యక్తిని మాత్రము ఆయన కన్నులను మీరు ఎవరు మనం ఎవరము మోసపరచలేము దేవుని కన్నులకు సమస్తము తేటగా కనబడతది ఎందుకంటే మన హృదయ అంతర్యాన్ని ఎరిగినవాడు నీ హృదయ స్థితిని ఎరిగినవాడు నీ తలంపుల్లో ఊహ పుట్టక మునిపి ఆయన ఎరిగినవాడు ఏసుక్రీస్తు ప్రభుని ఎవ్వడు మోసము చేయలేడు ఆయన మోసము ఎవ్వడు పరచలేరు కాబట్టి నువ్వు హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని క్షమించినవా లేదా కూడా దేవుడికి తెలుసు కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం హృదయపూర్వకంగా ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నామేమో ఎవరిని బట్టి అసూయ పెట్టుకున్నామేమో ఆ వ్యక్తి పట్ల ఈర్ష్యలు జల్సి నిసుగా ఉన్నమేమో కోర్వలేక ఆ వ్యక్తి నువ్వు శత్రువైనా కానీ ప్రేమించమన్న గొప్ప ప్రేమ స్వరూపి మన దేవుడు క్రీస్తు నీ శత్రువును ప్రేమించు అతను ఆకలి గొనియుంటే ఆహారం పెట్టమన్న దేవుడు క్రీస్తును పోలి నడుచుకున్నవాడు ఎవడిని శత్రువుగా భావించాడు ఏ మనిషిని శత్రువుగా భావించాడు వాళ్ళు నీకు హాని చేసిన వాళ్ళు నీకు అపాయం తలబెట్టిన వారు నీ మీద నేరాలు మోపిన వారు నేను నిందించిన దూషించిన హింసించిన నీ మీద ఏం చేసిన నువ్వు క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన నిజంగా క్రీస్తు ప్రేమ నీలో సంపూర్ణమైన వ్యక్తివైతే నువ్వు ఆయనలో పరిపూర్ణుడు నువ్వు క్షమిస్తావు యేసప్రాభు సిలువలో క్షమించినట్టు రాళ్లతో కొట్టి కూడా కొరప్రాణంతో ఉన్నప్పుడు కూడా స్టెఫను అయ్యా ఈ నేరం వీళ్ళ మీద ఉండొద్దయ్యా అన్నాడు ఈరోజు ఎక్కడున్నారు ఈరోజు అలాంటి వాళ్ళు ఆయన కనుచూపుల్లో ఆయన కనుచూపు మేరలో ఎవరు దేవుని ఎదుట కనబడుతున్నారు మనల్ని మనం గురించి గొప్పగా చెప్పుకోవడము మనము కలిగి ఉన్న బట్టి దేవుని యొక్క విశ్వాసాన్ని భక్తిని బట్టి మనల్ని మనం చూసుకోవడం కాదు దేవుని వాక్య ప్రకారంగా దాన్ని బట్టి చూసుకుంటే ను ధన్యుడివి ధన్యురాలు అన్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరిని మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంట హృదయపూర్వకముగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను నువ్వు ఏది చేస్తే ఒక దినం అదే నీ నెత్తి మీదకు ఈ రోజు నీ జీవిత కాలం అంతా ఎవరిని క్షమించకుండా ఎవరి పట్ల కనికరం చూపించకుండా నీ జీవిత కాలం అంతా నువ్వు గడిపి ఒక దినం నీ కాలాన్ని బుచ్చుకొని వెళ్ళినాక నువ్వు మృతుడు ఒక దినము ముందు ఆయన దినం ఆ బోర ఊదినప్పుడు మొదట లేచే ఎవరు మృతులే తప్పించుకోలేం చనిపోయినా తప్పించుకోలేం చాలా మంది లోకంలో ఉన్న కష్టాలను బట్టి బాధలను బట్టి చచ్చిపోతే ఈ బాధంతా ఉండదనుకుంటారు కానీ తర్వాతనే అసలైన బాధ స్టార్ట్ అవుతుందని తెలుసుకోరు కాబట్టి మన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రకారమే మన ఎడలా చేస్తాడంట కాబట్టి మతేసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను మీరు క్షమించిన అంటే క్షమించినప్పుడు మన పరలోకపు తండ్రి మన అపరాధాలు క్షమిస్తాడు మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు ఇది యేసు ప్రభువు స్పష్టంగా సూటిగా చెప్పింది నువ్వు కలపడానికి ఏం లేదు తీసివేయడానికి ఏం లేదు ఇది డిక్లరేషన్ అన్నట్టు దీనికి ఎలిజిబుల్ గా ఉంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం లేకపోతే గుమ్మంలో బయట ఉంటాం కింద పాతాల లోకంలో ఉంటం. అక్కడ ఏముంటది ఏడుపు పండ్లు కొరుకుట ఉంటాయి ఈరోజు దేవుని సేవకులు అలా ఒకరిని ఒకరు క్షమించేవారైతే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారైతే ఒకరిని ఒకరు ఘనంగా ఎంచుకునే వారైతే ఆతిథ్యం ఇచ్చేవారైతే ఒకరిని ఒకరు సన్మానించుకునే వారైతే ఈరోజు క్రైస్తవ్యంలో ఈ రీతిగా ఒకరిని ఒకడు దిమ్మొత్తి పోసుకోడు ఈ రోజు ఎక్కడుంది నిజంగా క్రీస్తు కలిగిన మనసు నిజమైన క్రీస్తును పోలి నడుచుకుంటే ఆ మనస్సు ఉంటది ప్రభుని పోలి నడుచుకొని యేసుప్రభు చెప్పిన బోధను గ్రహించి ఆయన చెప్పిన మాటలు మన హృదయంలో ఉంచుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే యేసుప్రభు విధానం అనిపిస్తుంది కానీ ఏసుప్రభు చెప్పిన మాటలు పేరుకు ఆయన నామము అదెందుకు ప్రార్థన చేయడానికి పాటలు పాడడానికి చెప్పడానికే కానీ జీవించే విషయంలో అది అవసరం లేదు ఈరోజు మనలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో అట్లాంటి వారు ఉన్నారు ఆయన చెప్పినట్టు చేయడానికి ఎవరికి ఇష్టం లేదు ఆయన చెప్పిన మాటలు ఎవరికి ఇష్టం లేదు ఆయన చెప్పిన బోధ కూడా ఎవడు పాటించడు ఆయన ఆజ్ఞలు ఎవడుగా అయికొనడు ఆయన ఇష్టం ఏదో అవసరం లేదు ఎవరికి వాళ్ళే చేసేసుకున్నారు కాబట్టి ఈరోజు మనం ఎవరినైనా క్షమించకపోతే రేపు దినము దేవుని ఏదో నీకు క్షమాపణ లేదు పరలోక రాజ్యం అట్లానే ఉంది ఈరోజు నువ్వు ఎవరినైనా నువ్వు క్షమించగలిగితే రేపు ఒక దినము ప్రభువు నిన్ను క్షమిస్తాడు చూడండి మార్కుసు వార్త దానికి చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో యాకోపు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతి ఏంది నువ్వు దేవుడి దగ్గర ఎట్లా క్షమాపణ పొందినవో అలానే నువ్వు ఇతరుల పట్ల క్షమించడం ఆయన నీతి ఆ వ్యక్తి మీద కోపపడేవాడిగా ఈ నీతిని నువ్వు ఎట్లా నెరవేరుస్తావు చెప్పండి చెప్పండి దేవుని నీతిని ఎట్లా నెరవేరుస్తాం దేవుని నీతిని నెరవేర్చాలంటే ఆ నీతికి నువ్వు లోబడాల నీకు సహోదరుని మీద కోపం ఉంటే నువ్వు బలి అర్పించక మునిపే పోయి నీ సహోదరునితో సమాధాన పడొచ్చి ప్రార్థన చేయి ఈరోజు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఈరోజు అట్లా సమాధాన ఆ బలిపీఠం దగ్గర వచ్చి బలి అర్పించే వాళ్ళు అట్లా ప్రార్థించే వాళ్ళు అట్లా వెళ్ళి సమాధాన పడి ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తితో సమాధాన పడొచ్చి ఎందుకంటే నువ్వు దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నా ఆ వ్యక్తి చేసేది మనకి బాధ కలిగించినా ఆ వ్యక్తి చేసేది మనకు ఇబ్బందులు కలిగించేదైనా హాని చేసేదైనా అది ఏదైనా మనం ఓర్చుకోవాలా ఏసుప్రభు సిలువలో మన పట్ల ఓర్చుకున్నట్టు మనం సహించాలా ఏసుప్రభు మన కొరకు సిలువలో సహించినట్టు వాటిని మనం భరించాలా మన కొరకు ఏసు క్రీస్తు ప్రభు శిలువలో భరించినట్టు ఆయనంతా ప్రయాస పడ్డాడు కాబట్టి ఈరోజు ఈ క్షమాపణ మనకు దొరికింది ఇదే కదా క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ప్రేమ క్రీస్తు మనస్సు అంటే ఇదే కదా కాబట్టి ఈరోజు మనం ఎవరిని చూసి ఊర్చుకోలేకపోతే సహించలేకపోతే ఆ వ్యక్తి మీద ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చకుండా అది అడ్డగిస్తుంది ఈరోజు క్రిస్టియానిటీలో అందుకు సంగాలు భ్రష్టత్వంలో పడిపోయినారు క్రైస్తవులు భ్రష్టులైనారు ప్రతి ఒక్కడి హృదయంలో కుళ్ళులు ఉంటాయి వ్యసనాలు ఉంటాయి ద్వేషాలు ఉంటాయి అసూయలు ఉంటాయి నేనే గొప్పవాణ్ణి నేనే గొప్పవాణ్ణి నేనే గొప్పవాణ్ణి నేనే గొప్పవాణి అనేది ఒక రకమైన విర్రవిగే దుష్టత్వం చెడిపోయిన మనస్ కల్మసంతో నిండు మురికి నీరు ఎట్టయితే కల్మషం అయిపోతుందో అది రోగాలు పాలు చేస్తుందో ఈరోజు దేవుని బిడ్డలు హృదయాలు కూడా కల్మషం అయిపోయినాయి అందుకు రోగాలు వస్తున్నాయి బాధ పడిచే వారికి దేవుడు అప్పగించండి ఆ బాధ ఏదని చెప్పలా అది ఏదైనా కావచ్చు ఈ సత్యం మాత్రం ఎవరు తెలుసుకోరు ఎందుకంటే వాక్యాన్ని బట్టి జీవితాలను మార్చుకొని ఆ వాక్యము మనల్ని దేవునిలో జీవింపజేస్తుంది ఆ వాక్యము మనలో ఉన్న ఏహ్యమైనవి తీసేస్తుంది మనలో ఉన్న పనికిరానివి తీసేస్తుంది మనల్ని దేవుని ప్రకారంగా ఆయనకి జీవించేలాగా నిలబెడతాదని వాక్యం పట్ల ఎవరికి అసలు వాక్యం వినడానికి ఆసక్తి లేదు వాక్య ప్రకారంగా ఏం పాటిస్తారు చెప్పండి క్రైస్తవులు ఈరోజు నువ్వు వాక్యం వినడానికే చెవులు చూపించలేని వాడివి నువ్వు ఎట్లా వాక్యాన్ని పాటిస్తావు ఇది వెరితరంగా ఉంటది ఒక ధర్మశాస్త్రోదేశకుడు ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు బోధకుడా నేను నిత్య జీవానికి అవ్వాలంటే ఏం చేయాలన్నట్టు ఉంటది బోధించేవాడు వచ్చి నేనేం చేయాలని అడుగుతున్నాడు ఈ రోజు క్రైస్తవం అంత దౌర్భాగ్యంగా ఉంది క్రైస్తవులు అంత దౌర్భాగ్యంగా జీవిస్తున్నారు ఇది నీకు నాకు ఎవరికి ఇది మంచిది గాదనే ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నా కాబట్టే మనలో ఎవరి పట్ల కోపం ఉంటే అది మనం తెలుసుకోవాలా అది దేవుని నీతిని నెరవేర్చదు చూడండి లోకాసువార్త మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై వచనంలో మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్లను వాని క్షమించండి ఎవడి పట్లన నీకు ఏదన్నా విరోధం అనిపిస్తే అతడు నీకు శత్రువులాగా నువ్వు భావిస్తే వాడు అన్యుడు కావచ్చు క్రైస్తవుడు కావచ్చు ఇంటి పరుగుడు కావచ్చు ఉద్యోగస్తులు ఎవడైనా కానీ సేవకుడు కావచ్చు ఎవరైనా కానీ నీకు అలాంటిది అనిపించినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా వాడిని క్షమించాలంట ఈరోజు అట్లాంటి క్షమించే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతోందా లేనే ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు సత్యం మాట్లాడే దేవుడు చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడునని చెప్పాను అదే నువ్వు ఆ దినము నువ్వు ఏం చేస్తే అదే నీ నెత్తి మీదకి వచ్చుద్దంటే ఇదే అందుకు శరీరమును బట్టి విత్తువాడు క్షయమైన పంటను ఆత్మను బట్టి విత్తువాడు నిత్యజీవమైన పంటను కోయును మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు అని ఎందుకు చెప్పిండు ఏం విత్తే అదే పంట కాని పంట రాదు నువ్వు ఏం విత్తుతున్నావో అది శరీరమును బట్టి ఒకరిని క్షమించలేకపోవడం అనేది శరీర క్రియాది చెప్పిండు కదా శరీర క్రియలు స్పష్టమయ్యున్నవి అవేమనగా జారత్వం అపవిత్రత కాముకత్వము దురాశ వ్యభిచారము వేషగమనాలు చూడండి అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని చెప్పి ఇట్టి వాటిని చేయువారు మునుపు నేను చెప్పినట్టు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పిన పౌలు ఎందుకు గలతీ పత్రికలో చెప్పిండు అసాధ్యమది ఎంత ఆరు గంటలు ప్రార్థన చేసినా పది గంటలు ప్రార్థన చేసినా నువ్వు ఎంత సేవ చేసేవాడివైనా ఇది చెయ్యకపోతే ఇది స్వతంత్రించుకోవడం ఇది అసాధ్యమే ఆ రోజు మనం అనుకోవచ్చు నీ నామంలో నేను ఎన్ని చోట్లకెళ్ళి ప్రవచించిన ఎన్ని చోట్లకెళ్ళి నీ నామాన్ని బట్టి అద్భుతాలు చేసినా ఎన్ని స్వస్థతలు చేసినానని నువ్వు చేసిన దాన్ని బట్టి నీ పనిని బట్టి నువ్వు ఆలోచిస్తూ దాని వరకే నువ్వు ఉన్నవే తప్ప వాక్య నేను మిగతా దేవుని విషయాల్లో దేవుని పోలి నడిచే విషయంలో నేను ఉన్నానా అని చూసుకోలేదు కాబట్టి ఆ చూసుకునే సమయంలోపు నువ్వు కాలాన్ని ముగించుకొని నీ ఎదుట ఆయన ఉన్నాడు కాబట్టి అప్పుడు తెలుసుకొని ఏం లాభం ఈరోజు నీ జీవితానికి అది ఏం లాభం మనకేం లాభం అన్నదే ప్రభు చెప్తున్నాడు కాబట్టి యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనంలో కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును కాబట్టి లుకాసువార్త ఆరులో ముప్పై ఆరు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరు నువ్వు కనికరము గలవారై ఉండమన్నాడు నువ్వు కనికరము చూపకపోతే ఆ తీర్పు ఎట్ట ఉంటదంట దానిని మించి అతిశయపడు అంత కఠినమైన తీర్పు యాకోబో అంటాడు బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుకుంటాము కాబట్టి మీలో ఎవరు బోధకులు కాకుండుడని ఎందుకు చెప్పిండు ఎస్ ప్రభేమో శిష్యులు చేయమంటే నేను చెప్పిండు నువ్వు బోధకుడవి అని పిలుచుకునేవాడివి నువ్వు బోధకుడవ ఉండి బోధించేవాడివి నువ్వు పాటించకపోతే చెయ్యకపోతే వినేవారికన్నా చెప్పేవాడికే బహుశిక్ష నేను భయపెడతలా సత్యమే మాట్లాడినా నల ఉండి మాట్లాడిచ్చే తండ్రి సత్యమే బలుకుతున్నాడు ఇది చెవులు గలవాడైతే విని నువ్వు మారకుండా నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా నీలో ఉన్న చెడుతనాన్ని విచ్చిపెట్టకుండా నీలో ఉన్న శరీర కార్యాలను చంపివేయకుండా నువ్వు సేవ చేసేవాడివైతే ఈరోజు నువ్వు చేయొచ్చు ఒక దినము దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నీకు కఠినమైన తీర్పు ఉంటుంది చూడండి కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును కాబట్టి మనమంతా యేసుక్రీస్తు ప్రభువు చీకటిలో ఉండి చూడండి చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యమైన వెలుగులోకి పిలిచి ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయబడిన ఏర్పరచబడిన నిమిత్తము వంశము రాజులైన యాజక సమూహమని ఒకప్పుడు ప్రజలై ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమై ఉన్నామని చెప్పుకునే మనము అలా ఉన్న మనము ఆయన గుణాతిశయాలు ప్రచురం చేసే వారిమైతే ఆయన గుణము తన దగ్గర అప్పు తీర్చుకున్న వాడిని వాడు ఆయన ఎదుట సాగిలపడి వేడుకున్నప్పుడు క్షమించండే ఈరోజు నువ్వు ఎలా క్షమించలేకపోతున్నావు ఇదే ఆయన సహవాసంలో ఉండి కూడా చీకటిలో నడవడం అంటే ఎందుకు వాడు అబద్ధికుడు అంటే అబద్ధం కాదా ఇది నిజం ఎట్లా అవుతుంది ఆయనని ఎరిగిండి ఆయన ఆజ్ఞలు గైకుని వాడు అపద్ధికుడు అంటే ఆయనను ఎరిగిన్నవాడైతే నువ్వు నిన్ను దేవుడు క్షమించినట్టు ను నీ ఇతడుని క్షమించాలి కదా నువ్వు చేయట్లేదే నువ్వు అపద్ధికుడు కదా నీలో సత్యం ఎక్కడుంది కాబట్టి మనమంతా దేవుని చేత ఏర్పరచబడిన వారము కాబట్టి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఎవరు మన ముందు దేవునికి వరకు జీవించిన వారు బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు కదా పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలు కాబట్టి వారు ఎట్లయితే వారికి తగినట్లు మనం ఎట్లా ఉండాలంట మీరు జాలిగల్లా మనసు ఇది చాలా అవసరం మనకి ఇది లేకపోతే నువ్వు సేవ చేసిన చచ్చిన వాడు కానీ ముందు నిలబడి చెప్పినట్టు ఉంటుంది నువ్వు జీవించుతున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివి అన్నప్పుడు ఈ మృతుడైన వాడు వాడిలో జీవం లేకుండా నిలబడి చెబితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది కాబట్టి జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును తాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడును ఒకడు అనుకొనిన ఎడలా ఒకరినొకడు అంటే ఓర్చుకోవడం ఈ యజమానుడి దగ్గర ఈ అప్పు తీసుకున్న వ్యక్తి ఎట్లా మొదట వచ్చి నా ఎడలా ఓర్చుకోమన్నాడో అలానే ఆయన ఓర్చుకున్నాడు సహించిడు తన అప్పును కూడా కొట్టివేసినప్పుడు ఇతనికి ఇవ్వాల్సిన వాడి దగ్గర అతను కూడా ఇతను అడిగినప్పుడు ఓర్చుకోమంటే అతను ఓర్చుకోలేకపోయింది చూడండి ఒకరిని ఒకడు సహించు ఒకరిని ఒకడు క్షమించుడి ప్రభు క్రీస్తు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి క్రీస్తు ప్రేమ మనలో సంపూర్ణము కాకపోతే క్రీస్తు కలిగిన మనసు మనలో లేకపోతే వందకి వంద శాతం నేను నిజమే చెప్తున్నా దేవుడు నిజమే చెప్తుడు ఎవరు దేవుడు చెప్పినట్టు చేయలేరు శావకుడు అయి ఉండొచ్చు ఎవడివైన ఉండొచ్చు అని వాక్యం ముందు నువ్వు పాపివే కదా చేయినప్పుడు నువ్వు పాపివే దేవుని ప్రేమ మనలో సంపూర్ణము క్రీస్తు కలిగిన మనసు మనలో లేకపోతే ఈ వాక్యాలు పాటించడము వందకి వంద శాతము కష్టం ఎవడు చేయలేడు చెప్పినా గాని వాడు చేయలేడు దానికి దేవుడు సత్య స్వరూపైన యేసు క్రీస్తు ప్రభువే సాక్షి చేయలేదు క్రీస్తు ప్రేమ లేనివాడు క్రీస్తు కలిగిన మనసు లేనివాడు చేయలేడు కాబట్టి వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందు కొరకే మీరు ఒక్క శరీరముగా పిలవబడి తిరిగి మరియు కృతజ్ఞులై ఉండమంటాడు ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభు అనుగ్రహించే సమాధానం మనలో ఉంటదో ఒకవేళ కోపడినా అవులేమంటాడు సూర్యుడు అస్తమించే సమయం వరకు ఆ కోపం నీలో వెళ్ళకపోతే నువ్వు అపవాదికి చోటిచ్చినట్టు అయిపోయింది నీ నీ పరిశుద్ధత పోయినట్టు అన్నట్టు దేవుని పట్ల నీకున్న సరళత పోయినట్టు అన్నట్టు కాబట్టి ఒక్కోసారి మనుషులను బట్టి వాళ్ళ విధానాలను బట్టి మనం కోప్పడినా కానీ ఆ కోపడే మనం దేవుని నీతిని నెరవేర్చలేము అపవాది నీతిని నెరవేరుస్తాం వాడికి చోటు కాబట్టి మనలో పవిత్రత ఉండదు సరళత ఉండదు దేవుడు మనస్సు ఉండదు దేవుని ప్రేమ ఉండదు వాడి మనస్సు వాడి విధానం మనలో ఉండి ఆ పాపం అందుకు ఈయనెవరు కయును తన తమ్ముడైన ఏబలును ప్రేమించలేకపోయిండు కాబట్టి అతని పట్ల అతనికి ఒక రకమైన అసూయ కలిగింది కాబట్టి వ్యసనం కలిగింది కాబట్టి ద్వేషం కలిగింది కాబట్టి తనలో పాపానికి ఏం కలిగిందంట వాంచగలిగిందంట అప్పుడు అదొచ్చి వాళ్ళు ఏలింది కాబట్టి పోయి వాణ్ణి కొట్టి చంపేసిండు ఒక నిరపరాధిని చంపేసిండు ఆ రక్తము ఇప్పుడు కూడా దేవునితో మాట్లాడుతుంది ఈరోజు కూడా ఎంతో మందిని ఈ రోజు మనం పోయి కొట్టతలేదు చంపుతలేదు క్షమించలేకపోతే నువ్వు ద్వేషించినవంటే వాడిని చంపిన వాడివేను ఆ వ్యక్తిని నువ్వు క్షంపినట్టే నువ్వు నరహత్య చేసినట్టే అందుకు నిత్య ఉండదని మీరు ఇరుగురని ఎందుకు వేసు ప్రభు చెప్పాడు ఏ వ్యక్తినైనా వాడు ఎవడైనా కానీ మనం భ్రష్టులం అవుతాం ముందు ఆ వ్యక్తులను క్షమించకపోతే ఆ వ్యక్తులతో సమాధానం పడకపోతే ఆ వ్యక్తి పట్ల మన హృదయంలో ఉన్న కోపము పోకపోతే నువ్వు విశ్వాస భ్రష్టుడు పోతావు నువ్వు భ్రష్టత్వంలోకి దృష్టత్వంలోకి వెళ్ళిపోతాం నీకున్న రక్షణను నువ్వు పోగొట్టుకుంటాం నీకు దేవుని పిలుపును నువ్వు పోగొట్టుకుంటావు దేవుడి నీ పట్ల ఉన్న ప్రతిదీని పోగొట్టుకుంటాం కాబట్టి అందుకు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంటే తప్ప ఈ వాక్యాలు మనం పాటించలేము ఆ రీతిగా దేవుని పట్ల నడుచుకోలేం ఎందుకు వీటన్నిటికీ పరిపూర్ణ పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండమన్నాడంటే చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచనంలో చూడండి ఈ వాక్యాలు ఎన్నోసార్లు ఎన్నోసార్లు దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడిన మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను అంటే ఈ లోక సంబంధమైన భాష మాట్లాడిన పరలోక సంబంధమైన దేవదూతల భాష మాట్లాడే అంత ఆత్మలో నేను ఎదిగిన వాడనైనా చూడండి ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును అంటే ఇవి కలిగి ఉన్నా దేవదూతలతో మాట్లాడినా దేంతో మాట్లాడినా వ్యర్థము వ్యర్థుడు అని ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన కాబట్టి ఎన్ని ప్రవచనాలను అర్థము చేసుకునే వరము ఆ కృప అదే కదా ఆత్మవరాలు కృపావరాలు కదా అందులో ఇది ఒక వరం అన్నట్టు ఈ వరము కలిగి ఎన్ని మర్మములు దేవునికి సంబంధించిన ఎంత జ్ఞానాన్నైనా నేను ఎరిగి తెలుసుకున్నవాడనైతే అలాగే కొండలను పెకిలింపగల చూడండి పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ అంటే నువ్వు ఎంత విశ్వాసములో నువ్వు ఎదిగిన ఎంత ఆత్మలో దేవునితో దేవదూతలతో భాషలతో మాట్లాడే స్థితికి ఎదిగిన వాడవైనా చూడండి ఎన్ని వాక్యాలు అర్థం చేసుకొని ఎన్నో మర్మాలు తెలుసుకున్నవాడవైనా ప్రేమ లేని నేను వ్యర్థుడను అంటే ఉత్తమమైనది ప్రేమ ఎందుకు ఈ మనల్ని దేవుడు కూడా జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు అలాగే బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను అంటే ఎంతగా నన్ను నేను త్యాగం చేసుకున్నా ఎంతగా నన్ను నేను దేవునికి సమర్పించుకున్నా నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటే ఏమి ఇందులో పడిన ప్రయాసము ఒక దినము నీకు ఏమి ఇవ్వదన్నట్టు చూడండి అలాగే కొరందెలకు రాసిన మొదటి పత్రిక పదమూడు నాలుగు ప్రేమ దీర్ఘకాలము సహించును అందుకు యేసు ప్రభు చెప్పాడు ఏడు మార్ల మట్టుకు కాదయ్యా మనం చూస్తున్నాం కదా స్టార్టింగ్ లో ఏడు మార్ల మట్టుకు కాదయ్యా డెబ్బది ఎల్ల మారుల మటుకు ఎంత దీర్ఘకాలం అది చూడండి ఒక రోజ రెండు రోజుల మూడు రోజుల ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల నువ్వు చచ్చిన దాకా ఈ లోకంలో నీకు ఎవరు ఏం చేసినా వారిని క్షమించల్లాగా మనం ఉండాలి ఇది సిద్ధపడాలి ఇది శరీరకంగా ఉన్నవాడికి ఇది బహు కష్టము అసాధ్యం కూడా వాడు చేయలేడు కూడా వాడు పాటించలేడు కూడా ఈ వాక్యం కాబట్టి ప్రేమ మనలో ఉంటే అది ఎట్లా ఉంటుందంట దీర్ఘకాలం అందుకు నువ్వు ప్రేమలో పరిపూర్ణ వాడవైతే కాబట్టి ఇందుకు ప్రేమ అనే బంధముని ఎందుకు ఏర్పరచుకోమన్నాడు పరిపూర్ణమైన ప్రేమ ఎందుకు చెప్పిండంటే ఈ ప్రేమ మనలో ఉంటే అది టెంపరీ కాదు అది పర్మినెంట్ గా ఉంటుంది అంత దీర్ఘకాలము సహించాలంటే చెప్పండి అందుకు క్రీస్తు కలిగిన మనస్సును కలిగొండమన్నాడు ఎందుకు దేవుడు క్రీస్తు చూడండి మనము పరిమళ వాసనగా ఉండడానికి తను తను అప్పగించుకున్నాడు అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోమని ఎందుకు చెప్పిండి యేసుప్రభు పౌలు ఎఫస్సి పత్రికలో కాబట్టి ఆ ప్రేమ కలిగి మనం నడుచుకుంటే క్రీస్తు ప్రేమ కలిగి మనం ఉంటే క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయనను మనము ధరించుకున్నాం కాబట్టి ఆయన ఇలా దీర్ఘకాలము సహించగలడు అందుకు ఆత్మ చేత మనం ఏం చేస్తాము శరీర క్రియలను శరీర కార్యాలను చంపుతాం అంటే ఆత్మ లేకుండా ఇవి కూడా చంపలేం అలాంటప్పుడు ద్వేషించకుండా అతన్ని ఎట్లా ప్రేమించగలుగుతాం అతని మీద కోపడకుండా ఎట్లా ఉండగలుగుతారు వాడి మీద అసూయ పడకుండా ఎట్లా ఉంటారు అది శరీర కార్య కదా శరీర క్రియ కదా అది కాబట్టి ఈ ప్రేమ నిజంగా మనలో ఉంటే నిజంగా మనం ప్రేమ అను చేత మనం కలిగి ఉంటే అది దీర్ఘకాలము సహించును కాబట్టి నువ్వు డెబ్బది చూడండి అన్ని మారుల మట్టుకు డెబ్బది వేల మారుల మట్టుకు యాబది మనము క్షమించగలమంట అంతే తప్ప తర్వాత ఏమంటాడు దయ చూపించును అంటే దయ అంటే ఇతను ఎట్లా ఆ యజమానుడు ఎదుట సాగిలపడి మొక్కి వేడుకున్నాడు ఆ యజమానుడు ఏం చేసిండు తనని బట్టి తన స్థితిని బట్టి కనికెర ఆ కనికర పడి దయ చూపించిండు కాబట్టి ఇవ్వాల్సిన అప్పు కూడా వద్దు అనుకున్నాడు అది దయ కాదా ఇవ్వాల్సిన దాన్ని శిక్షించాలా కని శిక్షించకుండా అప్పు తెరవలేకుండా తన ఆస్తి కూడా అమ్మి కూడా దయ చూపించి కాబట్టి వదిలేసింది ఈరోజు అదే దయ మనలో ఉంటే చూపించగలం ఇతరుల పట్ల కనికరము చూపించగలం ప్రేమ మత్సర ప్రేమ ఉన్న వివాదాలు ఉండవు ఐక్యత ఉంటది ఆత్మ కలిగించు ఐక్యత అని చెబుతాం నిజంగా ఆత్మ మనలో ఐక్యతను కలిగిస్తుందా ఈరోజు ఆత్మ మనలో ఉంటే మనం ఒక శరీరంలాగా ఉన్నప్పుడు మనలో ఎవడు గొప్పవాడు కాదు మనలో ఆత్మలాగా ఉండి మనల్ని నడిపించే పరిశుద్ధాత్మడు ఏసుక్రీస్తు ప్రభు గొప్పవాడు అనుకుంటామే తప్ప నిన్ను నన్ను పోల్చుకోం నిన్ను నన్ను పోల్చుకొని విర్రవేగం అహంతో గర్వంతో డమ్మంతో మాట్లాడడం అతిసేపాడం ఎక్కడ కూడా దేవుని దృష్టిలో మనల్ని మనం హెచ్చించుకోం ప్రభు దృష్టికి మమ్మల్ని మనల్ని తగ్గించుకుంటాం నేనే పార్టీ వాడిని ప్రభా ఈ పని చేయడానికి నేను ఏ పార్టీ వాడిని ప్రభా ఈ కార్యం జరిగించడానికి ఈ కార్యం జరిగినా ఈ పని జరిగినా ఇది జరిగిందంటే కేవలం నాలో ఉండి చేసేవాడివి నువ్వు నేను ఎవడిని నేను ఎంత ఏ పార్టీ కాబట్టి ఈరోజు క్రిస్టియాలు అట్లా ఉండదు మత్సరాలు ఉంటాయి ప్రేమ లేదు వాళ్ళకి సహోదరుల మధ్య ఐక్యత లేదు ఒకరిని ఒకడు యోగిడిగా ఎంచుకోడు ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోడు ఒకరిని ఒకడు సన్మానించుకోడు ఒకరిని ఒకడు ఎప్పుడు ద్వేషించుకుంటాడు ఎందుకంటే ఒకరిని ఒకడు పోల్చుకొని విర్ర కల్మశం కలిగిన హృదయాలు అన్నట్టు సేవకుల హృదయాలు ఈ కల్మషం మనలో ఎక్కడా తయారవుతుందని మనం జాగ్రత్త కల్మశం అంటే చెత్త చదారం అన్నట్టు మురికి నీరులో చెత్త చదారం కలిగితే ఆ నీరు దాగితే ఏమవుతుంది రోగాలు వస్తాయి మనలో కల్మషం ఉండి వాక్యం చదివితే రోగాలే వస్తాయి వినేవాడికి వస్తాయి చెప్పేవాడికి వస్తాయి వీడు తాగబట్టి వాడికి రోగాలు వస్తాయి ఆ తాగిన కడుపులో ఉన్నది కాబట్టి వీడు గక్కుతున్నాడు కాబట్టి కక్కే తాగేవాడికి ఉంటది చెప్పేవాడికి ఉంటది కాబట్టి ప్రేమ దమ్మముగా ప్రవర్తించదు మనం చూసినాం కదా ఏసు ప్రభు ఎక్కడ కూడా గొంతు పట్టుకోలా ఎక్కడ కూడా వాడు ఇవ్వలేదు కాబట్టి వాడిని చరసల్లో వేయాల కానీ వీడేం చేసిండు దమ్మముగా ప్రవర్తించండి వీళ్ళ ప్రేమ లేదు కానీ ఏసు ప్రభులో ప్రేమ మనుషుల్లో లేదు రోజు ప్రేమ సేవకుల్లో లేదు ప్రేమ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పరిశుద్ధాత్ముడు సత్యమే బలుకుతుడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ మందిలో లేదు ప్రేమ ఆ ఉన్న శాతం ఎవరో ఆ ఉన్నవారు అలా ఉన్నట్టు చెప్పే యేసు తెలుసు తప్ప మెజారిటీ లేదు నైన్టీ లేదు వాళ్ళు వాక్యాలు చెప్పచ్చు ఉపవాసాలు ఉండొచ్చు పాటలు పాడొచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ వాళ్ళలో ప్రేమ లేదు కాబట్టి నేను వ్యర్థుడను అనే సత్యం ఎప్పుడైతే గ్రహిస్తారో ఇక మీదట ప్రేమ కలిగి ఉండడానికి వాళ్ళు ప్రయాసపడతారు చూడండి ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు కాబట్టి ఆ వ్యక్తి పోయి గొంతు పట్టుకున్నాడు అన్యాయంగా ఆ వ్యక్తిని తీసుకెళ్లి చెరసాల్లో వేసి అది ఉప్పొంగదు నిజంగా మనలో ప్రేమ ఉంటే నేనేం గొప్పవాన్ని కాదు నా సహోదరుల కన్నా నా తోటి సేవకుల కన్నా నేను ఎక్కడ కూడా నేను ఎంతటి వాడిని నేను ఏ పాటిని గొప్పని కనేగదు దేన్ని బట్టి ఉప్పంగం చేసిన దాన్ని బట్టి దేన్ని బట్టి ఉప్పొంగదేంది మనం చిన్నది చేసినా ఉప్పొంగిపోతాం కాబట్టి ప్రేమ ఉన్న ఎప్పుడు ఉప్పొంగరు చూడండి అమర్యాదగా నడవదు అతను ఎక్కడ గౌరవిచ్చిండు పోయి గొంతు పట్టుకున్నాడు మర్యాదగా ఎక్కడ నడుచుకున్నాడు ఈ వ్యక్తి నడుచుకున్నాడు మర్యాదగా అనేదిట సాగిల పడి మొక్కి క్షమించయ్యన్న అప్పును తీర్చుకోవడానికి నాకు సామర్థ్యం లేదయ్యాని అడిగింది తను మర్యాదగా నడుచుకున్నాడు కానీ ఇచ్చిన వాడు ఏం చేసిండు మర్యాదగా నడవలేదు స్వప్రయోజనము విచారించుకున్నదు స్వార్థపూరితమైనది ఈరోజు మనుషుల్లో కుటుంబాల్లో అందరూ చూపించేది స్వార్థపరమైన ప్రేమ అన్నట్టు అందుకు యేసు ఒక మంచి మాట చెప్పిండు ఎక్కడ ఉంటుందంటే వాక్యము చూడండి ఏసు ప్రభు చెప్పిన వాక్యము చూడండి మత్తాయి సువార్త ఐదో అధ్యాయం నలభై ఆరో వచనంలో మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును మా డినామినేషన్ కాబట్టి మేము ప్రేమించుకుంటాం పక్కన ఎప్పుడు నువ్వు నిన్ను ప్రేమించేవాడు నీతో ఉన్నవాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి మనల్ని మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకేమీ ఫలము కలుగును సుంకరులు అలాగూ చేయిచున్నారు కదా ఈ లోక రీతి తత్వజ్ఞానం అంటారు ఈ లోక జ్ఞానం కూడా అదే కదా మంచి వాడితో మంచిగా ఉంటారు చెడ్డోని ఎప్పుడు కూడా పట్టించుకోరు చదివేవాడిని ఎక్కువగా ప్రోత్సహిస్తారు చదువు రాను ఎప్పుడు ప్రోత్సహించరు కాబట్టి మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమించే వారమైతే ఈ ప్రేమలో ఎలాంటి ఫలము నీకు కలగదు కంటే సుంకరులు అలాగే చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్య జనులు అలాగే చేయిచున్నారు కదా మనల్ని ప్రేమించే వాళ్ళకి ప్రైజ్లాడు చెబుతూ మనతో మంచుకున్న వాళ్ళకి వందనం చెబుతూ మనల్ని ప్రేమించని వాడు ఎదురైతే ముఖం చాటేయడము వాడికి దూరంగా ఉండడము వాడి పట్ల ఇవి మానుకుంటే నువ్వు పరిపూర్ణతలోకి వస్తావు లేకపోతే నీ జీవిత కాలం నువ్వు రావు ఎందుకు యేసు ప్రభు చెప్పండి మీ పర్లోకపో తండ్రి పరిపూర్ణుడు గనక మీరు నువ్వు ఎప్పుడు పరిపూర్ణులు అవుతామంటే ఏసు పోలి నడుచుకుంటేనే లేకపోతే నువ్వు రావడము అవ్వడము వందకు వంద శాతము కష్టం కాబట్టి చూడండి అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా కోపపడదు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు త్వరగా కోపడ్డరు ఒకవేళ కోపడ్డా వెంటనే రియలైజ్ అయ్యి సమాధాన పడతారు అందుకే సూర్యుడు అస్తమించే సమయంలోపు ఆ కోపాన్ని తీసేసుకుంటారు లేకపోతే అపవాదికి చోటిచ్చినట్టు అపకారమును మనసులో ఉంచుకున్నదు అదే నీకు హాని చేసినా ఒకరిని ఒకడు హాని చేసినలా ప్రభు మిమ్మను క్షమించులాగున మీరుని ఎందుకు క్షమించమని అంటే మనకు హాని చేయడం ఒక రకంగా మనకు అపకారం చేయడమే అన్నట్టు అపకారం చేసిన వ్యక్తిని కూడా మనం మనసులో ఉంచుకోం ఎందుకంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉండి మనము వ్యక్తపరుస్తున్నాం కాబట్టి వెల్లడి చేస్తున్నాం కాబట్టి ఆయన మనసును కలిగి ఉన్నాం కాబట్టి క్షమిస్తున్నాం వాడు అపకారం చేసినా మనసులో పెట్టుకోం ఉపకారం చేసినా వాణ్ణి ప్రేమించి వీని దూరం పెట్టం ఇట్లా పెట్టినారంటే ఏం ఫలం లేదు కాబట్టి దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించును అన్నిటిని తాలుకును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండను ఉండేది దేవుని ప్రేమ ఎందుకంటే దేవుడు ప్రేమ ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేడంట ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేడంట ఎరిగి ఉండి ఆజ్ఞలుగా ఆపద్ధికుడు అని ఎందుకు అన్నాడు కాబట్టి ఈ ప్రేమ మనలో ఉంటే అన్నిటినీ తాళతమంట అన్నిటిని నమ్ముతామంట అన్నిటినీ నిరీక్షిస్తామంట అన్నిటినీ ఓర్చుతాం ఎందుకు ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రవచనములైనా చూడండి ప్రవచనాలైన నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అందుకు ఆయన మనం చెడుతనంలో ఉన్నప్పుడు చెడు వాసన కలిగి మనం ఎట్లా పరిమళ వాసనగా ఉండాలని తను తను అప్పగించుకున్నాడో అలాగనే మీరు ప్రేమ కలిగి ఎందుకు నడుచుకోమన్నంటే శ్రేష్టమైంది అదే కాబట్టి ఎందుకు వరాలుండేం లాభం ఒకరిని ప్రేమించలేనప్పుడు ఒకరిని క్షమించలేనప్పుడు ఒకడి పట్ల ఆదుకునే మనసు లేనప్పుడు ఒకరిని కనికిరం చూపించలేనప్పుడు ఎందుకు వరాలు ఎందుకు దేనికి వరాలు ఉన్న వాళ్ళు ఏమన్నా పర్లోక రాజ్యంలో పోతున్నారా కానీ ఆత్మ ఫలాలు ఉన్న అందులో ప్రేమ ఉంది కదా అందులో సమాధానం ఉంది కదా అందులో దీర్ఘశాంతం ఉంది కదా అందులో దయాలత్వం ఉంది కదా అందులో ఆశా నిగ్రహం ఉంది కదా అందులో సాత్వికం కదా ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదంటే ఎంత చూపిదలుచుకుంటే అంత ప్రేమ చూపించు అన్లిమిటెడ్ అన్నట్టు కాబట్టి శ్రేష్టమైనది దేవుడు ప్రేమ అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే చూడండి యోహను రాసిన మొదటి పత్రిక నాలుగులో ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని దేవుణ్ణి ఎరుగడు ఒకరి పట్ల ఉండే హృదయం నీకు ఒకరిని క్షమించలేని హృదయం నీలో ఉంటే ఒకరి పట్ల చేసిన అపకారాన్ని మనసులో పెట్టి ఈరోజు వాడిని దూరం పెట్టే వ్యక్తివైతే నువ్వ్యర్థుడవే నీ వల్ల దేవుడికి వచ్చే ఫలితము గాని ప్రయోజనము కానీ ఏమీ లేదు ఏమీ ఫలం నీకుండదు కాబట్టి నువ్వు సేవించే దేవుడు ప్రకటించే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు ఆయన ప్రేమ స్వరూపి వాక్యం గట్టిగా చెబితే ప్రేమ లేదనుకుంటున్నారు హెచ్చరికగా చెప్తే మనుషులు ప్రేమ లేదంటారు నవ్వుతూ తీయగా చెప్పే వాళ్ళలో ప్రేమ ఉందంటున్నారు చెప్పే వాక్యాన్ని బట్టి దేవుడు ఈరోజు మనకి ఏం చెప్తున్నాడో దానిలో ఏం ప్రేమ ఉందని వాక్యంలో చూడరు కాబట్టి నువ్వు నేను చెప్పే దేవుడు ప్రకటించే దేవుడు నీకు నాకు రక్షణ కలిగిన చేసిన దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగలేని వాడు అందుకు వ్యర్థుడని ఎందుకు అపస్తుడైన పౌలు చెప్పిండు కృపావరాలున్నా ప్రవచన వరాలున్నా భాషల వరం ఉన్నా నేను భేదలకు ఆస్తి ఇచ్చిన నా శరీరం కాల్చుకోవడానికి ఇచ్చినా ఎంత చేసినా నేను ప్రేమ లేని వాడని వ్యర్థుడని ఎందుకండంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు ఎరిగిన వాడైతే క్రీస్తు శిరువలో చూపించిన ప్రేమ ఈరోజు మనం ఇతరుల పట్ల చూపిస్తాం చూడండి మనము ఆయన ద్వారా జీవించినట్లు ఎందుకు వాక్యము మనల్ని ఆయన ద్వారా జీవింపజేస్తుంది మనల్ని జీవాన్ని మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారున్ని లోకములోనికి పంపెను ఎవరు ఏసు క్రీస్తు ప్రభుని దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను చచ్చిన వారం పాపాల చేత అపరాధాల చేత దేవునికి ఏమైనవి చేసిన వాళ్ళం దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళం దేవుడు ఆజ్ఞలను త్రోసిపుచ్చిన వాళ్ళం దేవుడు జాలి నిన్ను నన్ను చూసి కాబట్టి జాలిపడ్డ దేవుడు పాపం లేని దేవుడు పాప పరిహార్ద బలిగా తానై ఉండి తా మన కీడు ఆయన మీద వేసుకొని మన శిక్షణ ఆయన మీద వేసుకొని మన స్థానంలో మన కొరకు తన ప్రాణాన్ని తన రక్తాన్ని కార్చిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు చూపించండు సిలువలో దేవుడు మన పట్ల తనకున్న ప్రేమను నశించిపోకుండా రక్షించుకోవాలని కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది తన కుమారుణ్ణి ఈ లోకంలోకి ఎందుకు పంపించిండు మనం ఏదో దేవుణ్ణి ప్రేమించిన కాదు దేవుడే మనల్ని ప్రేమించు అందుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అందుకు ప్రేమ అనే బంధముతో ఎందుకుండమన్నాడు పౌలు అంటే ఇదే ఈ బంధం లేకపోతే నువ్వు ఎవడిని ప్రేమించలేవు ఎన్ని డమ్మంగా చెప్పుకోవచ్చు ఎంత గొప్పవాడు ఏమి పనికిరావన్నట్టు వ్యర్థుడివే వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే నిజీవితమే అంధకారం శూన్యమన్నట్టు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపి ఇందులో దేవుడు తన ప్రేమను ఈ లోకంలో ఉన్న మన పట్ల దేవుడు వ్యక్తపరిచండి ప్రియులారా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా ఎలాగా సిలువలో మన పట్ల చూపించిన ప్రేమ మనల్ని ప్రేమించగా మనం ఒకన్నొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం కాబట్టి నిన్నవలని పొరుగు వారిని ఎందుకు ప్రేమించమన్నాడు కాబట్టి ఏ మానవుడు దేవుడు ఎప్పుడు చూచి ఉండలేదు మనం ఒకన్నొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును ఒకడు ప్రేమించలేకపోతే వాడిలో ఎప్పటికీ దేవుని ప్రేమ సంపూర్ణం కాదు కాబట్టి వాడు పరిపూర్ణుడు కాలేడు జీవిత కాలమంతా అంతా వాడు అట్లనే జీవిస్తుడు యసుప్రభము మీ తండ్రి పరిపూర్ణుడు మీరు పరిపూర్ణులుగా అంటే ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవ్వడానికి మనం చేయగలిగింది ఏమి లేదు ఒకన్నొకడిని ప్రేమించడం ఇది చేయలేమా ఇది కష్టమా ఇది చేయడానికి నీకు నాకేమన్నా అసాధ్యమా చూడండి దేవుడు ఏమన్నా పెద్ద పెద్ద భారములు పెట్టి మన భుజం మీద పెట్టాల తాను మన పట్ల చూపిన ప్రేమ తాను మన పట్ల వ్యక్తపరిచిన ప్రేమ అదే ప్రేమ పొందుకున్న నువ్వు ఇతరుల పట్ల చూపించి వ్యక్తపరచమంటాడు తన సహోదరుని కూడా ప్రేమించు బదుడై ఉండడం దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టే కదా తన ప్రాణాన్ని మన కొరకు దేవుడు పెట్టిండు కాబట్టి ఎప్పుడు దేవుని ఎందు మనం నిలిచి ఒకరిని ఒకడు ప్రేమించినప్పుడే ఈరోజు అలా ప్రేమించకుండా నువ్వు ఆయనని ఎరిగి చెప్పుకున్న ఆయన ఆజ్ఞలు గై కాబట్టి నువ్వు అపద్ధికుడివి నీలో సత్యం లేదు ఉంటే ఇది తెలుసుకుంటావు చూడు ఒకటో యువను నాలుగు పదమూడు దీని మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని తెలుసుకొని ఏలయనగా ఆయన మన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు పదహారో వచ్చిన మన ప్రేమ మనం ఎరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమయందు ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు దేవుడు వాని ఎందు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివల్ల దేవుని దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ఆయన ఎట్టివాడు ప్రేమ స్వరూపి ఈరోజు ఆ ప్రేమలను సంపూర్ణమయ్యి పరిపూర్ణమయ్యి ఆయన మన పట్ల చూపించిన ప్రేమను వ్యక్తపరిచినది ఈరోజు నువ్వు నేను ఇతరుల పట్ల చూపాలా వ్యక్తపరచాలా ఎందుకు ఈ మాట చెప్తున్నాను క్లోజ్ అవుతుంది వాక్యము ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అపద్ధికుడగును తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమింపలేడు చూడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము చూడండి నీ ఎదుట ఉన్నవాడు ఎవడైనా కానీ వాడిని నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు దేవుణ్ణి కూడా ప్రేమించలేవు వాడి పట్ల నీ ప్రేమను వ్యక్తపరచలేని వాడు దేవుని పట్ల కూడా నీ ప్రేమను వ్యక్తపరచలేవు ఒకవేళ వ్యక్తపరిచినానంటే నువ్వు అపధికుడివి నీలో సత్యం లేదు అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఈ వాక్యం విన్న ఈరోజు మనము ప్రభు ఎదుట అడగాల ఈ రోజు నీ జీవితాన్ని బట్టి నిన్ను బట్టి నీ హృదయంలో తెలుసు ఈరోజు ఎవరిని నువ్వు ద్వేషిస్తున్నావు ఈరోజు నీ హృదయంలో తెలుసు ఎవరి అపకారమును నువ్వు మనసులో ఉంచి వాళ్ళకు దూరం పెడుతున్నావేమో ఈరోజు నీ మనసులో తెలుసు నీ హృదయంలో తెలుసు ఈరోజు ఎవరి పట్ల నీకు కోపం ఉందో ద్వేషం ఉందో ఈరోజు నీ హృదయపూర్వకంగా చూడండి హృదయపూర్వకంగా దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయాల ఇంతకాలము ఆ వ్యక్తిని వాళ్ళని నేను క్షమించలేకపోయినాను ప్రభా నన్ను క్షమించు ప్రభా తండ్రి నువ్వు నన్ను క్షమించలాగానే నేను ఇతరులను క్షమించాలా ఈ దినం నేను తీర్మానించుకుంటున్నా ఈ వ్యక్తి మీద వీళ్ళ మీద నాకు కోపం ఉందయ్యా వీళ్ళ మీద నాకు ద్వేషం ఉందయ్యా కాబట్టి ఈరోజు ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను ప్రభ ఈ ప్రార్థనలో ఆ వ్యక్తిని ఆ వ్యక్తి చేసిన ఒకళ్ళ అపకారం ఉన్నా మనసులో పెట్టుకోకుండా దేవో ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను ప్రభావ రేపటి దినం ఆ వ్యక్తికి నిజంగానే నేను ఫోన్ చేసి ఆ వ్యక్తిని క్షమిస్తాను ప్రభ ఎవరి నాకు అపకారం చేసినది మనసులో పెట్టుకోనయ్యా ఎందుకంటే నువ్వు భ్రష్టుడు అవుతాం నువ్వు నీకే ఫలం ఉండదు ఎంత పరిచర్య చేసినా ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని స్వస్తతలు చేసినా ను వ్యర్ధుడవే ఏమీ లేదు ఈరోజు ఇది నువ్వు గ్రహించుకోవాలా ఈరోజు నీ మనోనేత్రాలు విప్పబడాలా నీ హృదయం తెరవబడాలా పరిశుద్ధాత్ముడు మాట్లాడే ఈ సత్యాన్ని చెవులు గలవాడు వినుగాక గ్రహించునుగాక విని గ్రహించుకుంటే ఆయన ద్వారా ఈరోజు నీకు స్వస్థత వస్తుంది నీ చెవులు విన్నాయి కాబట్టి అవి ధన్యులు అవుతాయి నీ కన్నులు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యులు అవుతాయి చూడండి కాబట్టి ఈరోజు మన హృదయపూర్వకంగా దేవుని ఎదుట సాగిల పడదాం ఈరోజు హృదయపూర్వకంగా దేవుణ్ణి మొక్కుదాం పలాన వ్యక్తి మీద పలాని వాళ్ళ మీద నాకు ఉంటే ప్రభు ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను ప్రభావ ఆ వ్యక్తి చేసిన అపకారాన్ని అయినా నేను మనసులో పెట్టుకోను ప్రభా ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఈరోజు ఈ తీర్మానంతో ప్రార్థన చేయకపోతే ప్రార్థించేవాడు దేవుడికి తెలుసు చేయని కూడా దేవుడికి తెలుసు ఎవడు ఏసు ప్రభుని మోసపరచలేదు మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటే ఒక దినం మన నరకం ఎదురు చూస్తుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు జావదు అక్కడ ఏడుపు నువ్వు పండ్లు కొరుకుటే ఉంటుంది ఇంతకాలం నువ్వు నమ్ముకున్న విశ్వాసం నీ నిరీక్షణ అంతా వృధా అయిపోతుంది నువ్వు పడిన ప్రభు పట్ల ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది నీ జీవితమే శూన్యమైపోతుంది కాబట్టి ప్రభ నేను ఒప్పుకుంటున్నాను ప్రభ నన్ను క్షమించు ప్రభ నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను అన్న ప్రార్థన ప్రతి ఒక్కరు మీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకాలు నుండి ప్రార్థించండి మీ హృదయపూర్వకంగా మీ నోరు తరివండి ప్రభుని వేడుకోమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తండ్రి దేవా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ ఇంతవరకు తండ్రి ప్రభాన్ని స్వరం ద్వారా దేవ మీరు మాతో మాట్లాడినారు కాబట్టి పరలోక రాజ్యం గురించి మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఈరోజు ఎవరి మా పట్ల చేసిన అపకారం మాలో మనసులో ఉంటే ఏ వ్యక్తిని మేము క్షమించలేకపోతున్నాము ఏ వ్యక్తి మీద మాలో కోపం ఉందో ద్వేషం ఉందో అసూయ ఉందో ప్రభ ఏ వ్యక్తిని ప్రభా మేము దూరపరుస్తున్నామో తండ్రి ఆ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాము ఆ వ్యక్తి పట్ల జాలి చూపించలేకపోతున్నాం మేము నీ కనికరము చూపించలేకపోతున్నామో తండ్రి ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసు ప్రభ వాళ్ళెవరో మాకు తెలుసు ప్రభ కాబట్టి నువ్వు ప్రార్థించక మునిపే వెళ్ళి నీ సహోదరుడితో నువ్వు సమాధాన పడవచ్చి నువ్వు ప్రార్థించమన్నావు దేవ కాబట్టి మేము పాటించే వారిగా ఉండాలా అంతే తప్ప తండ్రి మమ్మల్ని మేము యోగ్యులుగా చూసుకోవడం కాదు ప్రాభ కాబట్టి ఈరోజు మా జీవితంలో మేము ఎవరిని క్షమించలేకపోయినామో తండ్రి వారందరినీ హృదయపూర్వకంగా ఈరోజు మేము క్షమిస్తున్నాం దేవ దానిని బట్టి దేవా నీకు వందనాలు నాలుగు చెల్లిస్తు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాడ్ సిస్టర్ బ్రదర్ అందరి మన ప్రభు అయిన ప్రభు కృప కనికిరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారము ఈ గ్రూప్ ఉన్న ఈ యొక్క ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి మిత్రులకి ఎవరైతే యొక్క ప్రేయర్ మీటింగ్ లో రాలేకపోయినారో వారికిని వారి కుటుంబ సభ్యులకి అలాగే నిరంతరము ప్రార్థిస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో ఆ దాడులకు ఎవరైతే లోన్ ఉన్నారో వారికి వారి కుటుంబాలకి వారి సంఘాలకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి మనందరినీ నడిపించింది కాక ఆమె ప్రైజ్ లాడు అందరికీ ప్రైజ్లాడు సిస్టర్ praise the lord and the brothers and sisters and sister, and praise, the praise the lord sister praise the lord brothers and sisters and um um okay